దేవా నిక్కే వందనాలు ప్రభా తండ్రి నిక్కే స్తుతులు స్తోత్రములు ప్రభా నాయన ఈ గడిచిన కాలమంతా ప్రభా తండ్రి నీ కృపలు మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి ప్రభ అనేక విధమైన కీడుల నుంచి సోదల నుంచి ప్రభ నాయన తప్పించి మమ్మల్ని కాపాడినవు నీ రెక్కల నీడలో ప్రభ మమ్మల్ని కప్పి మాకు ఆశ్రయం ఇచ్చినావు ప్రభ నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభా యోగ్యత లేని మాకు యోగ్యత ఇచ్చినా ప్రభ అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభ వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని తండ్రి నాయన ఈ దినం సజీవమైన దేవుని స్వరం వినే భాగ్యము గడిపే ధన్యత ఇచ్చినందుకు నీకు వేలాది వంద నాలుగు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ అనికే యుగములు కలుగునుగాక అలేలు యా తండ్రి ప్రభా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటానన్నా ప్రభ ఇదిగో ప్రభ నాయన మా మధ్య మీరు ఉండండి ప్రభా నాయన పాటల ద్వారా మీరు మహిమలు ఉందండి వాక్యం మీరు మాట్లాడండి మా యొక్క ప్రతి ప్రార్థనాంశంకు జవాబు దయచేయండి అలాగే ప్రభ యొక్క జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చెలాయించి మీకు మహిమకరంగా జరిగించండి ఎవరైతే నాయనా ప్రభా నాయన ప్రియులు పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ త్వరపడి పార్టిసిపేట్ చేయాలా దాని వాళ్ళని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయ కణిక్రమ కృప చూపించి నాయన మీరే ప్రభ నాయన మాకు తోడుగా ఉండమని నచ్చేస్తున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ స్థుతిగా నాల వారసు జీవిను నిత్యముని నీడలు ఆ స్వాధిను నీ మాటల మకరందము జీవింతోను నిత్యముని నీడలు ఆ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్థుతిగా నల వారసుడా ఏ శయ్యనీతో జీవించగాని నా బ్రతుకు బ్రతుకు గ మారేనులే ఏ శయ్యనీతో జీవించగాని నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడిను నాట్యమాడింతరంగము ఇది రక్షణనంద భాగ్యమే నాట్యమాడి ను నాంతరంగము ఇది రక్షణనంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుల వారసుడా జీవిను నిత్యము నీ నీడలు ఆ స్వాధింతును నీ మాటల మకరందము జీవింతోను నిత్యము నీ నీడలు ఆ నీ మాటల మకరందము ఏ సయ్య నిన్ను వెన్నంటగాని ఆజ్ఞల మార్గము కనిపించనే ఏ సయ్య నిన్ను విన్నగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువలసిన త్రోవలు స్గు గుణాల స్తుతి గానాల వారసుడా ను నిత్యము నీ నీడలు ఆ స్వామింతును నీ మాటల మకరందము జీవిను నిత్యముని నీడలో ఆ స్వామిను నీ మాటల మకరందము ఏ సయ్యనీ కృపతలంచగానే నాశ్రమలు పించలేదే ఏ సయ్య నీ కృపతలంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవు కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవు కావే గుణాల సంపన్నుడా స్తిగానా వారసుడా జీవిను నిత్య ముని నీడలో ఆ స్వాను మాటల మకరందము జీవిత్య ముని నీడలు ఆ మాటల మకరందము అలా థ్యాంక్ యూ బ్రదర్ హలో లియా థ్యాంక్ యూ వెర్ర ప్రెసిడెంట్ అందరికీ సూత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతలకు దేవ మహిమ స్థరి పెగ తండ్రి కృపమైన నీకేస్తులు సోతాలు అర్పించుకున్నమైన ఈ ఘర్షణ కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరచుకున్న అయినా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభావా దివరాత్రు కాచి కాపాడి ఇక నూతన దినం నూతనమైన కృపను మాకు అనుగించారు నీకు వందనాల ప్రభ నీకే కృతజ్ఞత స్థతులు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావము మహాతేజస్సు మహాశ్వరం ఇక యుగంలో నీకే కలుగా కాక నా ప్రభావ నా తండ్రి మరోసారి ప్రభ మీకు కృపాసింహాసాన్ని ఆశ్రయించడం మీరు మాతో మాట్లాడిన ప్రభావ మా జీవితాలు సరి చేయని ప్రభావ మీ వాక్యంలో సత్యం మీ గ్రహించి ప్రవా దాని ప్రకారం మీ జీవించాల ప్రవా అనుభవపూర్వంగా అనేకలు పట్టు మీరు అలాంటి సేవా నడిపించండి రాను పెట్టి నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవా ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీ ఆత్మసాయమకు అనుగ్రహించి నడిపించమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ఉన్న ప్రాదశమాన్ తమి పోయిన వారు మనము ఒక వాక్యాన్ని మనం గ్రహణించినాము సంఖ్యాకాండంలోని ఒక వాక్యాన్ని కాబట్టి ఆ వాక్యము మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలా అది దేనికి సూచిస్తుంది అనే వాక్యం అది ఈ రోజు మనం కొంచెం డీటెయిల్ గా మనం చూద్దాము కాబట్టి మొదటగా దేవుడు ఈ లోకంలో ఎందుకు ఆయన ఈ లోకానికి రా వచ్చిండు దేని నిమిత్తమై అని ఈ లోకానికి పంపబడిండు అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన నశించిపోయిన దాన్ని వ్యక్తికి రక్షించటకు యేష్ ప్రభు ఈ లోకానికి వచ్చిండు ఆయన కుమారుడిగా ఆయన పంపబడిండు సర్వశక్తి దేవుడే ఈ లోకానికి వచ్చిండు అన్నప్పుడు ఎందుకు వచ్చిండు అన్నప్పుడు నశించిపోయిన దాన్ని వ్యతికి రక్షించటకు కాబట్టి ఈ లోకమే నశించిపోయినప్పుడు దాన్ని రక్షించాలా అని సైతాన బంధకాలను వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలని దేవుడు ఈ లోకంలోకి పంపబడి కాబట్టి ఆయన మానవ రీతిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించింది అనే వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలన్నప్పుడు మనమంతా కూడా పై నుంచి వచ్చిన వాళ్ళమే ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవంటే పై నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా పరలోకం నుంచి వచ్చిన వాళ్ళం ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైపుల్ అదే జగతి పునాది వేయబడకము మునిపై ఆయన కొరకు నియమిపబడ్డువు జగతి పునాది వేయబడక ముందే నువ్వు ప్రవక్తగా ఏర్పరచబడ్డు ప్రతి ఒక్కరు దేవుని ప్రణాళికలు ఉండాలనేది ఆయన ఆది నుంచే తన ప్రణాళిక సిద్ధం చేసిండు కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు దాన్ని ఏర్పాటు చెప్పున ఆ కృప ఏసు ప్రభు ద్వారా మనెడలా అది విశదీకరింపబడింది అది ఆ ప్రణాళిక నెరవేర్చబడింది కాబట్టి మన ప్రభు పోలిన మనం కూడా ఆ రీతిగానే ఉండాలా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అది ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలా అన్నప్పుడు పాపపు జీవితానికి సాదేశం కనిపిస్తుంది కాబట్టి పాపపులో జీవితంలో నుంచి మనుషులను బయటకు తీసుకురావాలనేది ఒక విధానం కాబట్టి ఇక్కడ మనం కొన్ని పోయిన అంత ముందు వారు మనం చూసినప్పుడు మనం మామూలుగా బ్రైండ్ గా చదివేసుకొని వెళ్ళిపోయినాం దాని వచ్చి ఇంట్రొడక్షన్ మాత్రమే తీసినాం దాని ఇంటర్ప్రిటేషన్ ఏ రీతిగా నేను అర్థం చేసుకోవాలనేది కొంత డీటెయిల్ గా మనం నేను మా తర్వాత నేను ధ్యానిస్తుంటే దేవుడు నా కొన్ని విషయాలు బయటపొచ్చిండు అది అర్థం చేసుకోవాలో ప్రభావ్ ఇంకా ఇది ఇది ఎందు ఉంది ప్రభావ ఈ వాక్యంలో ఇది నేను అర్థం చేసుకొని చెప్పాలో ప్రభు అన్నప్పుడు దేవుడు చూపించిండు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి కాబట్టి ఐగుప్తు దేశం అన్నప్పుడు పాప జీతానికి కాబట్టి ఒక మోసయ లాంటి ప్రవక్తను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్నప్పుడు మోసయ్య దేవుని హృదయానుసారంగా ఆయన ఆ అన్యాన్ని అక్రమాన్ని సహించిన వాడు వాడు ఆ మోసే సహించిన రీతిగా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఒక ఐగుప్తుడు ఆ ఒక యూధిని కొడుతుంటే ఆయన సహించలేకపోయాడు కాబట్టి ఆయన గుణగణము ఏ రీతిగా ఉంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు దానికి ముందు మన పితరులైన అబ్రహాము ఇసాక యాకూబ్ ఆయన ప్రమాణం చేసింది కదా ఒకనొక దినము నీ ప్రజలు పలాని దేశంలో వెళ్ళి పలాని దేశంకి వెళ్తారు వాళ్ళ నాలుగు సంవత్సరాలు బానిసంలో ఉంటారు తర్వాత తిరిగి మళ్ళీ తీసుకొని వస్తా అని అబ్రహాం సంతానం కలగకు మునిపే దేవుడు చూపించింది ఇది చాలా ఆశ్చర్యం కదా ఆకాశ నక్షత్ర వాళ్ళు వాళ్ళు చూసిండు చూపించి నీ సంతానం ఇట్లా ఆశాదింపబడుతుంది అని చెప్పిండు మన ప్రభు కాబట్టి ఆయన నమ్మిండది అది నమ్మిండు తర్వాత ఆయన గార్డెన్ ఇద్దరు కలిసినప్పుడు ఆ దర్శనం చూసిండు అవన్నీ జరిగినాయి కానీ అదే ప్రకారంగానే ఆ ఐగుప్త దేశానికి వాళ్ళంతా బానిసలుగా పోయినప్పుడు అక్కడే ఉన్నప్పుడు తర్వాత ఏం జరిగింది అన్నప్పుడే ఒక విషయం అర్థం చేసుకున్నది ఏంటంటే ఏసేబు అక్కడ వాళ్ళు ఆ దేశంలో బహు కరువుగా ఉన్నప్పుడు ఆ దేశం ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఐదు ప్రదేశంలో ధాన్యం ఉందంటే అక్కడికి వెళ్దాం అని చెప్పి ఆకో వాళ్ళు పంపించటం తర్వాత ఏసేపు వాళ్ళకంటే ముందుగానే పోవటం చూడండి కరువు రాబోతుంది అన్నప్పుడు ఒక ఏసేపు నుంచి ఐదుగుదేశాన్ని కాపాడు తన బిడ్డలను కాపాడి ఆ దేశ ప్రజలందరినీ కాపాడగలినాడు ఏసేపు ద్వారా కాబట్టి ఏసేపు ఒక విధంగా మన ప్రభుకు సాదృశంగా కనిపిస్తున్నాడు ఆత్మీయ అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి ఒక వ్యక్తిని గురించి మనం ఎందుకు తీసుకుంటున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి ఏంది అనేది మనం ఇప్పుడు ఈ వాక్యం అర్థం చేసుకోగలం ఏ రీతిగా ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మనకు అవన్నీ తెలుసు కాబట్టి ఆయనకు దర్శనం రావటం తర్వాత పన్నెండు మంది పదకొండు మంది ఆయన అన్నదంలో ఆయనకి సాగిలు పడడం ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి భవిష్యత్ తరంలో ఏసోబు యొక్క పరిచర్ జీవితం ఏ రీతి ఉండబోతుంది ఆయన ముందుగా ఐగుప్తికి పంపడం ఇదంతా దేవుని ప్రణాళిక అబ్రహాముకు మన తండ్రి అయిన మా చేసిన ప్రణాళిక వాగ్దానము అది ఏ రీతిగా అమలు పరచబడుతుంది పత్తి దశలో మనం జాగ్రత్తగా ఈ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు మన సేవ జీవితంలో మన ఏ రీతిగా మనం ముందు కొనసాగించగలుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా ఏసోబు ఆ రీతిగా పోయినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులకి ఎదురైనాయి కానీ ఎన్ని ఎదురైనా కానీ అతను ఆయన చెప్పిన వాగ్దానము ఆయన చెప్పిన దర్శనము తనకి తగినట్లు జీవించగలిగినాడు ఆశ్చర్యం ఆ టైంలో ఎన్నో ఆ పాపం వెంటాడింది ఆయన్ని ఎన్నో విధాలుగా వెంటాడింది అయినా కానీ దేవుని కీర్తనందరూ మనం చూస్తాం వాక్యం లో ఆయన ఆ దర్శనం నెరవేంత వరకు దేవుని వాక్ అతను పరిశోధిస్తేనే ఉందంట అక్కడుంది వాక్యం ఆయన బిడ్డలు ఆయన అభిషేకించిన వాళ్ళు ముట్టకూడదు ఆయన గద్దించింది మన ప్రభు ఆయన అభిషేకించే వాళ్ళు కూడా ముట్టలేడు రాజుల్ని గద్దించిన ఆయన అక్కడుంది వాక్యం ఆ రీతి కాబట్టి ఆయన అభిషేకం పొందిన వాడు ఏ రీతిగా ఉండాలా అనేది మనం ప్రార్థన చేసుకోవాలి ఎందుకు వాటన్నిటి దేవుడు దప్పించుండు ఆ గుంటలో పాడేసి అని చంపాల్సింది చంపాలని చూసినా కానీ ఒక సోదడు ఆటంకపరిచని చంపొద్దని చూడండి ఎందుకంటే దేవుని ప్రాణాలకు నీ పట్ట ఉన్నప్పుడు ఎవడు నీ మీదకి రాడు ఎందుకంటే ఆయన ఆర్బలేని ఈ లోకంలో ఏది కూడా జరగదు కాబట్టి నీ పట్ట నా ఏందో అర్థం చేసుకున్నప్పుడు అది ఏ రీతి మనం అమలు పచ్చుకోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలి ఏసవి తన జీవితంలో అదన్నీ సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు తర్వాత మోసే అక్కడ పోవటం తర్వాత ఐగుత్తుల పిల్లలందరూ చంపటం ఇవన్నీ మనకు స్టోరీ మనకి తెలుసు ఇవన్నీ తెలుసు మనకి కానీ తర్వాత నా ప్రజలను ఒకదా ఒకసారి చూడాలని చెప్పి ఆయన పోవటము తర్వాత అవన్నీ చూసుకుంటూ వాళ్ళతో పాటు శ్రమ అనిపించింది ఆయన తెలుసా మోసే వాళ్ళతో బానిసత్వం చేసింది ఆయన కూడా కానీ తర్వాత దేవుడు మాట్లాడు ఆయన ఎందుకు పంపబడి ఏ రీతి ఉందని తర్వాత నాకు అర్థమైంది తర్వాత ఆ ఇసరాలు ప్రజలను బయట తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిండు ఈ విషయం అర్థం చేసుకోవాలా ఆత్మీయ దేశం అర్థం చేసుకుంటే పాపంలో నుంచి నడిపించాలంటే మోసేని దేవుడు ఏర్పరచుకున్న రోజు పాత పాత నిబంధన కాలంలో మోషన్ ప్రతి ఒక్క ప్రవక్తం దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ కొత్త నిబంధనకు వచ్చే వారికి పేతు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తాడు అక్కడ ఏందన్నప్పుడు పేతు రాష్ట్ర మొదటి పత్రిక రెండు ఆది అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణ అతి సమయంలో ప్రచురం నిమిత్తము అంటే ఒకప్పుడు మీరు ఎక్కడున్నారు చీకట్లో నుండి తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన అంటే మన ప్రవ్వే అంటే చీకటి జీవితం పాప జీవితము ఐగిప్ప దేశం నుంచి ఆత్మీయంగా మీరు చేస్తున్నప్పుడు కనెక్షన్ చేసుకున్న వాక్యం ఏ దేవుడు మనం వెలుగులోకి తీసుకొచ్చిండు మిమ్మల్ని పిలిచిన వాళ్ళని గుణ అతి సేమలు ప్రచురించడం నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజనీని యాజక సమూహమును పరిశుధ జనములు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఇన్ని పేర్లు దేవుడు పెట్టిండు అంటే పాత నివేదన కాలంలో ఒక ప్రవక్తను దేవుడు ఏర్పరచుకుంటే కొత్త నిబంధనకు వచ్చే వారికి ప్రవక్తలాగా యాజకులాగా తయారు చేస్తున్నాడు అందరి దేవుని సేవకులాగా తయారు చేస్తున్నాడు ఎందుకన్నప్పుడు అక్కడి నుంచి మనకి ఈ వాక్యం ఏ రీతిగా అది ట్రాన్స్ఫామ్ అక్కడి నుంచి అనేది నిన్నట్టుగా మనం మనం చూసినాం మనం కాబట్టి మోసే ఐగిపు దేశం నుంచి ఆయన నడిపించుండు బయలుదేరండి సైన్యం వయసుకొని ఆరు లక్షల మంది జనాన్ని నడిపించండి ఆయన కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ అంత జనాన్ని మోసే ఐగు నుంచి బయలుదేరినప్పుడు ఎన్నో చూ చిక్రీలు దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు తర్వాత ఆ ఎన్నో ప్రాంతాల్లో వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి చూడండి ఆత్మీయ జీవితంలో మనం నడిపిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎన్నో భారాలు మనకు వస్తూ ఉంటాయి ఒక దశలో మన విశ్వాసం పోతూ ఉంటుంది ఒక దశలో మన నిరుచా పడుతుంటుంది ఒక దశలో మన మనిషి ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది ఏదో విధంగా పోతూ ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మోషే ఒక్కడే ఒకటి అనిపి తర్వాత ఆయన ఆ దేశం నుంచి నడిపిస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు చేసిండు యథ సముద్ర అడ్డం అక్కడ కూడా ఆయన మోసం ఏం చేసిండు ఆ ప్రజలు వెనక శత్రులు వెంటాడుతుండే ముందు సముద్రం వెంట ఉంది కానీ మధ్యలో వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా గొనుగుతున్నారు సనుగుతున్నారు ఏ మీద చేస్తున్నారు కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ అక్కడి నుంచి ఆయన వచ్చినప్పుడు ఆయన తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రం మీద రెండు పాయలు చేయటం ఆది నేను నడిచిపోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్ని తీసుకొచ్చిండు తర్వాత ఈ మధ్యలో ఏం జరిగినప్పుడు కొన్ని యుద్ధాలు కూడా వాళ్ళు చేసినారు కాబట్టి ఈ మధ్యలో మోసం ఏం చేసినంటే వాళ్ళకి యుద్ధం నేర్పించిండు ఇష్టాలు పల్లకి యుద్ధం ట్రైన్ చేసిండు దేశానికి పోవాలని అట్లా అన్ని ట్రైన్ చేసుకుంటా పోతున్నాడు తర్వాత వాటి అన్నిటిని భరిస్తున్నాడు దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చింది అవిధత చూపించినారు ఎన్నో జరుగుతున్నాయి అన్నీ అయినా కానీ మోస్ట్ ఒకటి భరించి తన ప్రజలను ఏ రీతికైనా సరే కానని నడిపించాలని ఆయన బయలుదేరి ఆయన ప్రయాసం తీసుకొచ్చి ఒక ఒక ఆయన కాలం ఉయ్యంత అక్కడ వెళ్ళి తీసుకొచ్చింది తీసుకొచ్చినాక అక్కడి నుంచి వాళ్ళు ఆ వేగి చూడటానికి ఆ దేశానికి పంపించటం వాళ్ళు అక్కడ కొంతమంది భయపడి వాళ్ళు చాలా ఎత్తైన వాళ్ళు పొడవైన వాళ్ళు వాళ్ళతో మనం గెలవగలమా కొట్లాడగలమా అని కొంతమంది చెడ్డ సమాచారం తెస్తారు కానీ వాళ్ళ ఇద్దరు మాత్రమే యహోశువ కాలేపు మాత్రము వాళ్ళు వాళ్ళు ఎంత గొప్పలైన సరే దేవుడు మనకి ఇస్తానన్న వాగ్దానం చేసింది కాబట్టి ఆ వాగ్దాన దేశంలో మనం అంతా ఖచ్చితంగా అడుగు పెట్టాల్సిందే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు వాళ్ళు బలహీనం కాబట్టి మనం దేవుడు మన తోడు అని చెప్పి విశ్వాసంతో పలుతుంటే అప్పుడు వాళ్ళు సనుతరు గనుగుతరు ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కానీ ఇవన్నీ ఎందుకు మనం ధ్యానిస్తున్నాం అంటే ఒక ఆత్మీయ జీతంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దేవుని సైన్యాన్ని దేవుని బిడ్డలు ఏ రీతిగా నువ్వు పరలోకం చేర్చాలా అనే ప్రయాసం గురించి మనం మాట్లాడుతున్నాం ఈ దీంట్లో మనం ఏం తీసుకోవాలన్నప్పుడు మోసే నటించిండు ఐగిపోదేశానికి తీసుకొచ్చిండు అన్ని చేసిండు అదన్నీ మనం తెలుసు కానీ ఇప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకోండి మోసే ప్రవశిస్తాడు ఆ ప్రవచన జ్ఞాపకం ఉందా మీకు నా వాడిని మీ మీ సహోదరులు నా ఒక ప్రవక్తను పుట్టిస్తాడు మన ప్రభుత్వ ప్రభు గురించి ప్రవచించండి ఆయన అంటే మోసే ఆత్మీయంగా మన శరీరకం అర్థం చేసుకుంటే పాత నిబంధన కాలానికి మోసేలా ఉంటే కొత్త నిబంధన వచ్చి మన ప్రభుకు కనిపిస్తాడు కాబట్టి అది రెండు ఒకటే నిబంధన కాబట్టి కొత్త నిబంధన ప్రాత నిబంధన ఒకటే నిబంధన కాబట్టి ఆ నిబంధన మోసే ధర ధర్మశాస్త్రం మోసే ద్వారబడింది కొత్త నిబంధన మన ప్రభు ద్వారా ఇవ్వబడింది మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ ఆత్మీయనాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక దశ ఒక దశలో మనం అర్థం చేసుకుంటే మోసే మన ప్రభుకు సాదుష్యంగా కనిపిస్తున్నాను అక్కడ ఇది ఇక్కడి నుంచి మన పాయింట్ కనెక్షన్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మోసే మన ప్రభుకు సాదుష్యంగా అనిపిస్తున్నాడు ఆయన ఐదుప దేశించి పాప జీవితం నుంచి బానిసత్వం నుంచి మనందరినీ బయట తీసుకొచ్చి ఎన్నో విధానాలు ఎన్నో ప్రమాణాలు చూపించింది ధర్మశాస్త్రం మోస ఇచ్చిన వాళ్ళకి ఎట్లా జీవించాలా మీరు ఈ రీతిగా జీవించాలా మీరు ఈ రీతిగా ప్రకటించాలా దేవునికి ఎందుకు ఈ రీతిగా మీరు భయభక్తులు కలిగి ఉండాలా అని ఎన్నో విషయాలు మోసే అక్కడ ఆ దేవుడి మోసతో మాట్లాడటం మోసే ధర్మశాస్త్రం తీసుకుంటాడు దేవుని సహస్రాలతో రాసిన పదాజ్ఞలు ఈ ఐదు పుస్తకాలు మోసే రాసింది ఆ కొండ మీద కూర్చొని సీనాయి పర్వతం మీద కాబట్టి ఇవన్నీ ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మోసే ఇప్పుడు మన ప్రభుకు సాధృష్కున్నప్పుడు ఇంకా ఏమేమే ఏమర్థం చేసుకోవాలి మన ఆత్మీయ సత్వం అన్నప్పుడు మన ప్రభుకు సాదృష్ణగా ఉన్నప్పుడు జీవితాల నుంచి మన ఐగుతుల నుంచి బానిసత్వం నుంచి మనం బయట తీసుకొచ్చిండు దీనికి రక్షణ మార్గం ఇచ్చిండు అనేది మనం అర్థం చేసుకోవాలా అది ఒక దశ వరకు దేవుడు నడిపించుడు ఆయన లోకానికి వచ్చిండు మరణించండు తిరిగి లేచిండు తర్వాత ఆయన నిత్యజ్యం ఇచ్చిండు ఆయన ఇచ్చిండు ఇవన్నీ మన అనుభవాల మనం ఉంటాం కాబట్టి ఆయన ఏమే విషయాల్లో ఈ లోకంలో పర్లోకరాజ్యం ఏ రీతికి ఉంటుంది అవన్నీ మన ప్రభు చూపించిండు కానీ అవన్నీ ధర్మశాస్త్రాన్ని ఇముడుండే కదా ధర్మశాస్త్రం అంతా రెండు ఆగ్లంగా దేవుడు చూపిస్తారు అక్కడ లోటి నీ దేవుడు అని యువను ప్రేమించాలా సేవించాలని దేవుడు అని తర్వాత నన్నువని నీ పొరుగును ప్రేమించాడు ఈ రెండు కలిసి ధర్మశాస్త్ర ప్రవక్తలు ఉదేశమై ఉన్నదని మనం చూస్తున్న వాక్యం అంటే మన ప్రభు చెప్పింది అక్కడ చెప్పింది ఈ పది ఆటలు కూడా అంత కలిసి కూడా మన ప్రభుకి సాధ్యం ఈ రెండు ఆగలికి సాధు రక్షణకి సాధ్యం మీరు ఏ రీతిగా జీవించాలా అనే నిబంధన ఇచ్చింది పాత నిబంధన కాలంలో అది క్రొత్త నిర్మాణకు వచ్చేవరికి ఆత్మీయంగా అది అది నిబంధన మన హృదయాల్లో రాసినా అక్కడ పలకల మీద రాసి ఇచ్చేయండి ఇప్పుడు మన హృదయాల్లో రాస్తున్నాడు అక్కడ ఒక ఇర్మీ ప్రవచన ఉంటుంది ఒక కాలంలో నేను నా ధర్మ మీద ఇసాల ప్రజలు వాళ్ళే నా ప్రజలు వాళ్ళే వాళ్ళకి నేను ఉంటాను ఆ నింబంధన ఇది అది కొత్త నిబంధన అని చెప్పారు అక్కడ రెగ్యులేషన్ పత్రికలు మనం చూస్తున్నాం ఇవన్నీ కాబట్టి ఇవన్నీ ఆత్మీగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మోసీ ఎట్ట మనకి మోసే మన ప్రభులాగా కనిపిస్తున్నాడు తర్వాత ఆయన ఐగుప్ దేశం నుంచి ఆ దేశానికి నడిపించిండు అక్కడి నుంచి ఏం జరుగుతున్నప్పుడు ఆయన అనేక విధాలుగా చూసుకుంటూ వస్తూ ఉన్నాడు ఎన్నో అనుభవాలు చూసిండు యుద్ధాలు నేర్పించిండు ఎట్లా జీవించాలా ఎట్లా దేవుని కొరకు జీవించాలని అన్నీ చూపించిండు ఆయన కాలం ముగించిపోయింది అక్కడ కానీ దానికి ముందు మనం మనం చూసిన వాక్యంలో సంఖ్యకరణలో చూస్తే ఆయనకు ఎంతగానైనా వేదన వచ్చింది కదా ఎంతగానో శ్రమ వచ్చింది ఎంతగానైనా ఉన్నాడు ఎన్నో బాధపడిడు నేను వీళ్ళంతా ఈ సర్వ సమాజాన్ని నేను కంటిన్యూ గర్భం ధరించాను అప్పుడవ్వ అని చెప్పి ఆయన ఎంతగానో వచ్చేసింది కాబట్టి ఒక దశలో మనకి ఇవన్నీ ఎదురవుతా ఉంటాయి అయినా కానీ దేవుడు మోసే పక్షంగా నిలబడి మోసే నడిపించింది అక్కడికి అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రీతిగా పోతున్నప్పుడు అక్కడి వరకు మోస వరకు చాలా భారం భరించగలిడు కాబట్టి అక్కడి వరకు వచ్చే వారికి ఆయన ఏమైందంటే నేను ఒక్క ఇది నా ఒక్కడ వాళ్ళ కాదు అని చెప్పాను నేను ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా మోసే మోసే ఒక దశ నుంచి ఒక దశకి నడిపించిడు బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చిండు అన్నప్పుడు మన ప్రభు కూడా మనకి తీసుకొచ్చింది ఇక్కడి నుంచి మనం నెక్నల్ లెవెల్కి ఏ రీతికి పోవాలా అనేది ఇక్కడి నుంచి మనం ఈ వాక్యం మన దీని మనం చూసిన వాక్యం మనం అర్థం చేసుకోవాలా తర్వాత మోసే ఎన్నో ఆర్నించండు వాళ్ళు అందరూ చేసిన తర్వాత కారణం దేశం చూపించిండు ఆయన చివరికి ఆయన అక్కడ ప్రవేశించలేదు కానీ దూరం నుంచి ఆయన చూచిండు ఎందుకంటే ఆయన కాశ అందులో ప్రవేశించాలని కానీ ఆయనకి దేవుడు పర్మిట్ ఇవ్వలేదు ఎందు ఎందుకంటే మోసే ఆల్రెడీ నీ టైం అయిపోయింది నూట ఇరవై సంవత్సరానికి వచ్చేసింది సార్ ఇంకా ఇప్పుడు నువ్వు యహోశం అభిషేకించు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి అక్కడ చెప్తారు అంటే మోసే అంతవరకు మన ఆ రీతిగా మోసే వరకు ఆయన టైం అంతవరకు అయిపోయింది ఆ రీతిగా అన్ని విధానాలు చూపించాడు ద్వితీయోపదేశ కండం అంతా రిపీట్ ఆయన రాసిన ధర్మశాస్త్రం అన్ని రిపీట్ చేస్తున్నాడు మోసే మీరు ఆ రోజు అక్కడ ఉన్నారు ఎట్లా ఉన్నారు ఎట్లా నడిపించు దేవుడు మీరు ఆ రీతి ఉండే అట్టున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా కాపాడు ద్వితీయోపదేశ కండం అంతా మనకి రివర్స్ చూపిస్తాడు అంటే మనకు జ్ఞాపకం చేపడతా ఉంటాడు ద్వితీయోపదేశ కండం అంతా అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే మోషే ఒక దశ వరకు అక్కడ నడిపించగలినాడు కాబట్టి మన ప్రభు గురించి ఎందుకని ప్రవచించండు నా లాంటి ఒక ప్రవక్తని మీ సౌదంలో దేవుడు మీ కొరకు పుట్టించు అర్థం చేసుకోవాలి ఏంటంటే మన ప్రభు గురించి ప్రవచించండి ఆయన కాబట్టి అక్కడి నుంచి అర్థం ఏంది ఇక్కడి నుంచి ఆయన నడిపిస్తాడు అర్థం అదీ అచ్చుడి ఆయన ఎంత గొప్ప దేవుడు కాబట్టి మోసే నుంచి నేర్చుకుని ఏంటంటే ఐక్య దేశం నుంచి మనం వచ్చిన మనం చదువుతాం కానీ ఆత్మీయంగా వీరైతే అర్థం చేసుకోగలుగుతాను మోషే ఎందుకు ఆది ప్రవచించిందంటే అక్కడి నుంచి ఆయన నడిపించాలా అన్నప్పుడే కృత నిబంధన కాలంకి వచ్చే వారికి ఆయన లోకలికి రావడం ప్రవక్తలు ప్రవచించడం అన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం చూస్తే ఆ జనాలు మొత్తం వచ్చేసాక మోస కూడా భారం అయిపోతుంది అక్కడ కాబట్టి ఆయన కూడా వయసు దాటిపోతుంది భారం అయిపోతుంది ఎందుకు అంటే ఆ టైం కూడా ఆయనకి ఇచ్చిన టైం అయిపోతుంది అండి ఆ టైంలో ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోతున్నాం మనము సంఖ్యాకాండము సంఖ్యాకాండంలో పదకొండో అధ్యాయము పద్నాలుగో పదకొండో అధ్యాయం పదహారో వచ్చిన సంఖ్యాకాండము అప్పుడు యహో మోషత ఎను పెద్దలనియో అధిపతులయో మీ వెరిగిన ఇస్రాయిలను పెద్దల్లో డెబ్బది మంది మనుషులను నా యొక్క పోగు చేసి అత్యక్షప గుణారంలో వారిని తోడుకుని రమ్ము అక్కడ నేను వారితో అక్కడ వారు నీతో కూడా నిలబడే వల్ల సరే ఇక్కడ ఇది ఏ రీతి మీరు అర్థం చేసుకోండి డెబ్బై మంది మనుషులు ఏర్పడుకున్నప్పుడు వీళ్ళు శిశులా కనిపిస్తుంది ఒక మన రీతి మీరు అర్థం చేసుకోండి మన ప్రభు లోకా వార్త పదే వర్యంలో చూస్తే డెబ్బై మంది ఇతరు సేవకులు పిలిపించింది కదా డెబ్బై మంది శిష్యులు ఏర్పరి మీరు వాళ్ళకి అధికారం ఇచ్చిండు మీరు పోయి సరలోకానికి వెళ్ళి సరే శిశు ప్రకటించండి అనేక దయ్యాలు రోగులు బాగు చేయండి అని ఇప్పుడు ఈ వాక్యం కనెక్షన్ చేసుకోండి అంటే నెక్స్ట్ లెవెల్ మోసే నుంచి నెక్స్ట్ లెవెల్కి అది మన ప్రభు జీవితంలో అది ఎట్లా నెరవేరింది ఇప్పుడు నీ నా జీవితంలో ఎలా ఏ రీతిగా అది నెరవేరబోతుంది అది దేనికి సంబంధించింది అనేది అర్థం చేసుకున్నప్పుడు మోసే ఆ రీతికి చెప్తుంటే దేవుడు మాట్లాడతాడు మోసేసారి ఇంతవరకు నువ్వు మరించినావు ఇక్కడ నుంచి నువ్వు ఏం చేయాలంటే ఇంత ఇంత గొప్ప సైన్యం నువ్వు నడిపించలేవు కాబట్టి డెబ్బై మంది మనుషులు ఏర్పరచుకో అని చెప్పి డెబ్బై మంది అక్కడ పెద్ద పెద్దలను అక్కడ కాబట్టి పాత నిబంధన కాలంలో ఏదీతి ఉన్నప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా మనం చూస్తాం మన ప్రభు మంది శిష్యులు ఏర్పడుకుంటాడు వాళ్ళకి అధికారం ఇచ్చింది కదా ఇప్పుడు మోసే మన ప్రభుకు సా ఉంటే మోసేలో ఉన్న ఆత్మలో కొంత పాలు ఈ డెబ్బై మందికి ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాము పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో మనం ఏం చూస్తామంటే ఆ డెబ్బై మందికి మన ప్రభు అధికారం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆత్మీయ శక్తి మనం ఏ రీతి దీన్ని అర్థం కాబట్టి అక్కడ మోసే మన ప్రభు సాధి ఉంటే ఆత్మీయంగా ఇక్కడ మనం చూస్తే మన ప్రభువు ఈ డెబ్బై మందికి శిష్యులకు ఆదేపిస్తున్నాడు అక్కడ మోసే డెబ్బై పెద్దలు ఏర్పరుచుకున్నాడు ఆయన అతను ఆత్మ కొంత పాలు ఆ డెబ్బై మందికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తే లోకాస్త వార్తలు మన ప్రభు ఆ డెబ్బై మంది శిష్యులకు అధికారం ఇచ్చమని పంపిస్తున్నాడు కాబట్టి ఇది ఆత్మీయంగా నెరవేర్తుందా లేదా తిరిగి తిరిగి నెరవేరుతుందా లేదా కాబట్టి ఈ అనేది ముందుకు అది నెరవేెడుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రిన్సిపాల్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు నీ రోల్ ఏంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలా అనేది మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుడు ఆ రీతిగా మాట్లాడినప్పుడు మన ప్రభు చెప్తున్నాడు ఆ డెబ్బై మంది ఆ మోస చెప్తుంది తోడుకొని వచ్చినప్పుడు అప్పుడు ఏముందంటే పదిహేడు వచ్చినాడు నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను మరియు నీ మీద నీ మీద వచ్చిన ఆత్మల పాలు వారి మీద ఉంచేదను ఈ జనుల భారము నీవు ఒంటిగా మోయికున్నట్లు వారు దానిలో నాకు పాలు నీతో కూడా భరింపవాలను కాబట్టి ఇది మన ఏ రీతిగా మీరు అర్థం చేసుకొని చెప్పండి మన యేసు ప్రభు ఆ రీతి ఉన్నప్పుడు మన ప్రభు కూడా పౌలు అంటాడు క్రీస్తు పల్లిన నిందలలో కొంతనే నా వంతు నేను పడాలా ఆయన సాదృష్టమైన మరణ నేను పొందాలా ఆయన సాదృష్టమైన పునర్త్వాన్ని పొందాలా అని ఫిలిప్ రచన పత్రిక రెండు అదే మన పౌలు ఆ రీతిగా చెప్తూ కదా ఏ రీతైనా సరే ముత్తున పునరుద్ధాలను బయటకు రావాలంటాడు కాబట్టి క్రీస్తు పడిన పాటలో కొంత నేను పడాలన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఆయన మోస కూడా కొంత భారం భరిస్తున్నాడు తర్వాత పౌలే ఉంటాడు ఆ భారాన్ని మన కొత్త నిధులకి అది నా ప్రభు అనుమించిన భారం కూడా ఆయన ఆయన చేసిన పరిచర్లు ఆయన చేసిన ప్రణాళికలు నేను కూడా సాగం భాగం కావాలా నేను కూడా ఆ రీతికి భరించాలా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఇది ఏ రీతిగా మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఏం చెప్తుందంటే భారం అనేది అందరూ పంచుకోవాలా కాబట్టి దేవుడు క్రొత్త నియమానికి వచ్చేవారికి భారం అందరికి ఇచ్చిండు కదా ఒక్కడికి ఇవ్వలే పాస్టర్కే భారం ఇవ్వలే పాత బంధకాలం ప్రవక్తకి ఇచ్చిండు యాజకుడు నిర్లక్ష్యం చేస్తే ప్రవక్తగా అది భరించి భారంతో ప్రవశించండు వాళ్ళకి యుద్ధాలు తినప్పుడు ప్రాధాన్యం చేస్తే దేవుడు బయలుపరచడం చెప్పి అన్నీ చేసింది కానీ క్రొత్త నియమకి వచ్చేవారికి ఇందాక మనం చెప్పిన వాక్యం ప్రకారంగా పేరుతో చెప్తాడు మీరు చీకట్టు నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాడు గుణాతిశయం కాబట్టి ఆయన గుణము ఆయన అతి గుణ ఆయన ఆశ్రయాలు అన్ని ప్రకటిస్తే ఏర్పరచబడిన వంశ అంతా ఏర్పరచబడి క్రైస్తవులంతా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆయన ఆయన కొరకు ఏర్పరచబడిన వాళ్ళే కాబట్టి ఆ ఏర్పాటు ఏంది అన్నప్పుడు అక్కడి నుంచి ఏ రీతిగా క్రొత్త నీ మధ్యకి ఏ రీతిగా ట్రాన్స్ఫామ్ అవుతుంది మోసే నుంచి మన ప్రభుకి మన ప్రభు నుంచి మనకి ఏ రీతిగా ట్రాన్స్ఫామ్ అవుతుంది అనేది మన ఆత్మీయ జీవితం అప్పుడు మన నువ్వు నీ రోల్ ఏంది అనేది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ జనుల భారంలో ఒంటిగా మోయికున్నట్టు దానిలో ఒక పాలు నీతో కూడా వాళ్ళు భరించాలా కాబట్టి అందుకు డెబ్బై మంది శిష్యులు అక్కడ ఏర్పరి దేవుడు అక్కడ పంపించింది అంటే ఒక నిజంగా డెబ్బై మంది సంఖ్యని కాదు ఎంతోమంది ఉన్నారు కదా మన ప్రభు నమ్మక అంటే చిన్న పరంగా చెప్పబడుతుంది ఆ సంఖ్య కాబట్టి అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ డెబ్బంది మంది ఒంటిగా మీరు భరించలేరు కాబట్టి నువ్వు కూడా కొంత పాలు నువ్వు నువ్వు భరించాల్సిందే మోశం అని చెప్పాను కాబట్టి ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఈ రోజు మనం ఆ రీతిగా అది భరించగలుగుతున్నావా కాబట్టి మన ప్రభువు మన పాప జీవితాల నుంచి మనందరినీ బయట తీసుకొచ్చి ఆయన మరణ తిరిగి లేచి మనకు రక్షణ ఇచ్చిండు కాబట్టి ఈ రక్షణ సువార్తను ఇక్కడి నుంచి నువ్వేం చేయాలా నువ్వు ముందు తీసుకొని ఆయన నిబంధన నేను చేసేసి ఒక నిబంధన చేసిండు నువ్వు అనేకుల్ని ఆ నిబంధనలో తీసుకురా ఇక్కడి నుంచి నీ రోల్ స్టార్ట్ అవుతుంది మోషే రోల్ అయిపోయింది అక్కడి నుంచి డెబ్బై మందిని పిలిచి వాళ్ళకి ఒక రోల్ ఇస్తున్నాడు మోషే అక్కడి నుంచి ఆయనలో ఉన్న ఆత్మను కొంత అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆత్మ మనకి ఇచ్చినా లేదా మన ప్రభు ఆయన ఆత్మ మనకి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అధికారం మనకి ఇచ్చినా డెబ్బై మందికి ఇచ్చినట్టు అంటే వాక్యం మనం అర్థం చేసుకుంటే మన ఆ రీతి మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలా తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఇరవై నాలుగో సంఖ్యా కారణం పదకొండు ఇరవై నాలుగులో మోస వచ్చి ఎహోవా మాటలను జనులలో చెప్పి జనుల పెద్దలో డెబ్బై మంది మనుషులు పోగు చేసి గుడారం చుట్టూ వాళ్ళు నిలబెట్టిండి తీసుకొచ్చేసి దేవుడు చెప్పినట్టు మోసను ఏం చేసి డెబ్బై మందిని తీసుకొచ్చింది ఆయన చెప్పిన ప్రకారంగా అంటే శిష్యులాగా ఉన్నారు వాళ్ళకి దగ్గర ఆత్మీయంగా చేసుకుంటే మన ప్రభు కూడా అంతే కదా డెబ్బై మంది శిష్యులు ఏర్పరచున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మోసె డెబ్బై మందిని ఏర్పరి ఆయన కొరకు నిలబెట్టిన ఆయన గుడారం అన్నప్పుడు ఆయన సన్నిధి ఆయన మందిరానికి సాధుశం మన ప్రభుకే సాధ్యం కాబట్టి నువ్వు అందరినీ ఆయన ప్రభు చెంది తీసుకొని రావాలా అనేది ఆత్మీయ సత్యం అక్కడ కాబట్టి అక్కడ ఏం జరిగిందన్నప్పుడు నిలబెట్టినప్పుడు ఇరవై ఐదు వచ్చినలో యహోవ మేఘంలో నుండి దిగి అతనితో మాట్లాడిని మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది మీద ఉంచిన అతలాంటి ఎవరు మోసతో ఒక మేఘం దేవుని మహిమ దిగింది ఆ మందిరం మీద గుడారం దగ్గర ఆయన మహిమ దిగింది దిగినప్పుడు మోసతో మాట్లాడి ఆయన ఆ మోసతో ఉన్న ఆత్మలో కొంత పాలు ఆ డెబ్బై మందికి ఇచ్చినట్టు మనం చూస్తాం చూడండి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఇచ్చిన కానీ తర్వాత ఏం జరిగింది అక్కడ ఆ డెబ్బది మంది మీద ఉంచాను పెద్దల మీద ఉంచాను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరి కానీ మరలా ప్రవచించలేదు సరే ఇక్కడ మనం కొంచెం సేపు మనం ధ్యానించినప్పుడు ఆ డెబ్బైది మంది ఆ మోసేలో ఉన్న ఆత్మలో పాలు కొంతమంది ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఇప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా మోసకు లాగను ఉన్నప్పుడు మోసలో ఉన్న స్పిరిట్ అంటే ఒకటే ఆత్మ మోసే ఆత్మ రాలే మోసేలో ఉన్న దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది కాబట్టి కాబట్టి మనం ఏదైనా అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా అనేకులు శిష్యుల్లాగా ఏర్పచ్చి నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్న దేవులకి ఆత్మ నీలో ఉన్న ఆత్మీయ సత్యం ఆత్మ అంటే సత్యం కదా ఆ సత్యాన్ని అందరికీ అది ప్రవేశపెట్టాల ట్రాన్స్ఫామ్ కావాలా నీలో నుంచి అనేకులకి ఆ డెబ్బని మనకి ఏ రీతికి మోసించ ట్రాన్స్ఫార్మ్ అయింది ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవ్వబడింది అది అక్కడి నుంచి ఆ మిగతా జనాన్ని వాళ్ళు నడిపించాలి ఎందుకంటే ఆ డెబ్బల మంది ఏర్పరచే అంత జనాలు నడిపించడం అసాధ్యం కాబట్టి ఈ సృష్టిలో మొత్తం కూడా ఒక్కొక్క వ్యక్తి నడిపించడం అసాధ్యం కదా కాబట్టి దేవుడు అనేక విధాలుగా ఆయన ఆయన పిల్లల్ని ఆయన బిడ్డల్ని ఏర్పచుకుంటున్నాడు అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కాబట్టి ఆత్మీయ తీసుకు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా అట్లా చేయాలా అనే విషయం విషయంలో ఏర్పరచాలి కాబట్టి వాళ్ళంతా ప్రవచించారు అక్కడ అంటే ప్రవచించడం అంటే మనకు తెలుసు ప్రత్యత వచ్చేవాడు సంఘ క్షేమాభివృద్ధి ప్రవచించేవాడు సంఘ క్షేమాభివృద్ధి ప్రవచిస్తాడు కాబట్టి సంఘానికి క్షేమం కలగాలని ప్రవచించాలి అందుకు దేవుడు ప్రవచన వరకు మనిపిస్తాడు కాబట్టి ఏంది సంఘ క్షేమం ఎన్నో విషయాలు మనకు చెప్పబడ్డ మనకు తెలుసు సంఘం ఏ రీతిగా క్షేమం రావాలనేది కాబట్టి వాళ్ళు ప్రవచించినరు కానీ మనలా ప్రవచించలేదు ఇక్కడ మనం ఆశ్చర్యకరంగా అర్థం చేసుకుంటే ఈ రోజు కూడా మనకి అనేకులు దేవుని సందులోకి దేవుని అభిషేకం పొందుకొని దేవుని శక్తి పొందుకొని దేవుని స్వార్థ ప్రకటిస్తూ గంభీరంగా ఒకప్పుడు ప్రవచించిన వాళ్ళు ఈ రోజు ఎందుకు ప్రవచించుకుని ఆగిపోయినారు అదే బాధకరంగా ఉంటుంది కాబట్టి క్రైస్తవ జీవితంలో అది మనం ఆగిపోయే జీవితం కాదు కదా సాగిపోయే జీతం ఇస్లాం ప్రజలు కూడా అరణ్యంలో ఆగిపోతామంటారు బాధించు ఆగుతున్నారు తర్వాత ముందుకు పోతున్నారు ఎందుకు మీరు ఆత్మీయ మీరు సాగిపోమంటారు అక్కడ మోషతోని చూడండి ఇవన్నీ విధానాలు ఆత్మీయమైన విధానాలను ఒక దేవుని బిడల్ని ఆ దేశం పర్లోకి రాజ్యం నడిపించాలంటే ఎంత విధానాలు ఉన్నాయి అనేది దాంట్లో రోల్స్ ఏంది అక్కడ యుద్ధం కూడా నేర్పించింది మోసే వాళ్ళకి కాబట్టి సేవ జీతంలో కూడా ఆత్మీయమైన విధానాలు కూడా సంఘానికి మనం నేర్పించాలి ఈ రోజు ఎవరు కూడా నేర్పించారు ఆ రీతిగా ఆ స్పిరిచువల్ విధానాలు ఆత్మీయ దశలో ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అవన్నీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది అర్థం కావు కాబట్టి కాబట్టి దేవుడు ఆ ఆత్మ ప్రభు మనకి ఇచ్చిండు కాబట్టి ఆ రోజు నడిపించిన ఆత్మ ఈ రోజు మనలో ఆత్మ ఒకటే కాబట్టి తేడా ఏంది అన్నప్పుడు ఎప్పుడు తేడా ఉండదు ఎందుకంటే ఆ కాలంలో ఆయన అమౌంతంగా శిక్షించేడు కాబట్టి క్రత నియమంకి వచ్చే వరకు అందరూ అంతటిను రక్షణ పొందాలని ఆ దేవుడు ఎంతగానో ఆశయిస్తున్నాడు కాబట్టి అందుకు కృప ఇస్తున్నాడు ఈ లోకంలో ఇంత అన్యాయం అక్రమం జరుగుతున్నా కానీ ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన కృప ఉంది వాడికి అవకాశం ఇస్తున్నాడు నువ్వెవరు అని అవకాశం అడ్డు నువ్వు ఆ రీతిగా నువ్వు వీలేదు కదా ఆయన తలుసుకుంటే నర తెగే ఉన్న కొమ్మ తిరిగి అంటుకట్టగలడు కాబట్టి వాడికి అవకాశం ఇస్తుంది ఆ రీతిగానే ఏ రీతిగా వర్షము మంచి చెట్ల మీద పడుతుంది గచ్చ పదుల మీద కూడా పడుతుంది వర్షం అన్నిటికీ ఇస్తున్నాడు ఆయన కాబట్టి కొంతకాలమే ఆయన కృప ఉన్నంత కాలమే కాబట్టి సమయం ఇచ్చినంత కాలమే నీకు తర్వాత నీకు ఉన్నది ఇంకా సమయం కాబట్టి ఆ సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలా మన జీవితంలో ప్రభువుకు సంపూర్ణం సమర్పించుకుని నీ పిలిపి ఎందుకు నువ్వు అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలా అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ అయితే ఇక్కడ ఆశ్చర్య కాదంటే వాళ్ళు ప్రవశించడం కానీ మళ్ళీ ప్రవశించలేదు కాబట్టి ఈ రోజు కూడా ఆ రీతనే సంఘంలో జరుగుతుంది కాబట్టి మన ప్రభు మోషకు ఆదేశం ఉన్నప్పుడు అక్కడి నుంచి ఏ రీతిగా మనప్పుడు మనలో దేవుడు ఏ రీతిగా ఏర్పరచుకోండి మనం ఏ రీతిగా శిష్యుని ఏర్పరచుకోవాలా మనలో ఉన్న సత్యాన్ని మనకు బయలుపరచబడిన ప్రతి సత్యం అనేక ప్రకటించబడినప్పుడు వాళ్ళు అనేకులకు శిష్యులాగా తయారు చేయాలని విషయం అక్కడ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పదకొండవ వచ్చిన ఇరవై ఆరవ ఆ మనుషులు ఆ మనుషుల పెద్దలలో ఇద్దరు పాలెంలో నిలిచి ఉండవి కాబట్టి అరవై మంది అక్కడ ఉన్నారు ఇద్దరు మాత్రం ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఒకరి పేరు ఎదాదు రెండు పేరు మేధాదు వారి మీద ఆత్మ నిలిచి ఉండే కాబట్టి దేవుని ఆత్మ అక్కడ వరకు వాళ్ళ మీద వచ్చింది ఆత్మ ప్రవశించిన తర్వాత ప్రవశించలేదు కానీ వీళ్ళ మీద మనకు దేవునాత్మ ఉంది వీళ్ళ మీద దేవునాత్మ అది పోలే దేవునాత్మ కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని ఆత్మ వస్తారు మన మీదకి ఆత్మ ఉంటుంది పశురాత్మ అభిషేకం మనకు కానీ మనం ప్రవశించగలుగుతున్నాం వాళ్ళు మళ్ళీ ప్రవశించలేదు కాబట్టి ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎందుకు ఆ ప్రవచనం ఆ ప్రవచనం మనం ఆత్మ ఎందుకు పొందుకుంటే నువ్వు అనేకులు నువ్వు నటించాలా అనేకులు ఇక్కడి నుంచి వాళ్ళ ఏ రీతిలో ముందు నటించాలా ఇంకా మీరు మీరు ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది కారణ దేశం చాలా దూరం ఉంది ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి ఆ ప్రయాణంలో కొంతమంది దేవుడు ఏర్పరుకున్న మనం బాలి భావస్థలు అవుతున్నాం కాబట్టి ఆ రీతిగా ఏర్పరచుకుంటే వాళ్ళు ఏం చేశారు ప్రవచించి ఆగిపోయినారు కానీ ఇద్దరు మాత్రమే ప్రవచించినారు అక్కడ అయితే వాళ్ళు ఏం చేశారు అక్కడ వారు రాయబడిన వారిలోనూ ఉండిన గుడారంలోకి వెళ్ళక తమ పాలెంలోనే ప్రవేశించింది అంతా గుడారంలో వెళ్ళక పాలెంలోకి వచ్చేసింది ప్రవేశం వల్ల వచ్చేసింది వచ్చి పాలెంలో చెప్తాను అందరికీ ఈ పెద్దలంతా ఎక్కడ ఉన్నారు గుడారం దగ్గర ఉన్నారు పెద్దవాళ్ళు మిగతా వాళ్ళంత గుడారాల దగ్గర ఉన్నారు వాళ్ళు అక్కడ పోయి ప్రవహిస్తున్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలి అక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఉడిపోయిన గుడార దగ్గరే కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రమే వచ్చి పాలెంలో ప్రవహించినారు ఇప్పుడు మన ఆత్మీక అర్థం చేసుకుంటే ఈరోజు సంఘము సంఘం దగ్గరే ప్రవహిస్తుంది కానీ బయటకు వచ్చి ప్రవహిస్తలేదు చూడండి ఇక్కడిక్కడే ప్రవేశిస్తున్నారు ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నారు ఇక్కడికిక్కడే చేస్తున్నారు కానీ బయట ప్రపంచం బయటకు నువ్వు పోతలేవు నువ్వు బయట కదా ప్రవహించాలా బయట కూడా దేవుని సంఘం ఉంది కదా లోపల ఉంది బయట కూడా దేవుని సంఘం ఉంది కానీ నువ్వు ఎక్కడ ప్రవేశిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి ప్రవేశించే పాలెంలు మిగతా వాళ్ళ దగ్గరే ఉండిపోయినారు కాబట్టి ఇప్పుడు నువ్వు గుారే ఉన్నవా నువ్వు చర్చ దగ్గర ఒక గూడు కట్టుకుని అక్కడెక్కడే ఉన్నవా లేకుంటే నువ్వు బయటకి వెళ్ళి ప్రవేశస్తున్నావా పాలెం నువ్వు ప్రవహిస్తున్నావా అనేక ప్రాంతాల్లో నువ్వు ప్రవహిస్తున్నావా అనేది నువ్వు అర్థం చేసుకోవాలా కాబట్టి మన ఏ రీతిగా ఉన్నాం ఏ రీతిగా దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మన ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకో ముందు పోగొద్దును చెప్పినప్పుడు ఆ రీతిగా వాళ్ళు వచ్చినారు ఒక ఎవరిని వస్తారు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సుత్తులు ఏమని అతని పేరు లేదు కానీ చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక డెబ్బై మంది చెప్పిండు కానీ ఇక డెబ్బై మందిలో పేరు కనిపించలే కానీ ఇక్కడ వచ్చే వరకు ప్రవేశించే పేర్లు చూపిస్తున్నారు దేవుడు ఇప్పుడు మేము అర్థం చేసుకో ఏ రీతి మనం అర్థం చేసుకోగలం కాబట్టి ఈ డెబ్బై మంది ఎవరైతే ప్రవహిస్తారో వాళ్ళ పేర్లు కనిపిస్తుంది ఒక ముగ్గురు ప్రవసిస్తే ముగ్గురు పేర్లు వచ్చాయేమో పది మందికి ప్రవసిస్తే పది మంది పేర్లు వచ్చాయి కానీ అక్కడ ఉన్న వాళ్ళు ప్రవశించిన ఆగిపోయారు కానీ వాళ్ళ పేరు తీలే కానీ ఇద్దరు పేర్లు వరకు దేవుడు ఎందుకు తీసినంటే నువ్వు నువ్వు ప్రవశిస్తేనే అది ఆయన పేరు కదా నీ పేరు కాదు అది ఒక పేరు దేవుడు ప్రేమించేవాడని ఒక దేవుని గుడారం అని అక్కడ ఉంటే ఆత్మీసత్యాలు అక్కడ కాబట్టి ఆయన నిజంగా నువ్వుని ప్రేమిస్తే నువ్వు ప్రవశించాలా నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తంబడిస్తే నువ్వు వెళ్ళే వార్త ప్రకటించాలా అనేకులకి అనేది అక్కడ అర్థం చేసుకోవాలి కానీ ఇద్దరు పేర్లు తీసుకున్న మరి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకోలే కానీ మన పేర్లు అవసరం లేదు కానీ ఇక్కడ ఏం అక్కడ ఆ వాక్యం మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తికి అర్థమైపోయింది ఇద్దరు వీళ్ళు ఇద్దరు పరిగెత్తుకుంటూ పోయి మోసగా చెప్తున్నాడు కాబట్టి మోస ఏర్పరచుకున్న వారిలో నూనెను కుమారుడు మోషకు పరిశీలనడైన యహోశివ ఉన్నాడు అక్కడ అంటే ఎప్పుడు మోస పక్కన ఉన్నవాడు ఆయన యహోశివ ఆయనతో పాటు ఆయనకి మోసే యహో మోషే నా ప్రవ్వ వాళ్ళని నిషేధింపమని చెప్పింది అంటే వాళ్ళ ఆత్మని చెప్తున్నాడు అక్కడ చూడండి ఆయన ఎట్లా ఆపుతాడు నుంచి వచ్చిన అప్ప పాలు దేవుడే అతడి నుంచి అక్కడ ఇస్తే నువ్వెట్లా ఆపుతావు ఈరోజు ఆపుతున్నాడు సేవకులు ఈరోజు ఆపు ఆపుతున్నా లేదా శివకుల్ని ఎందుకు శివకులు తయారు కట్టారు వాళ్ళు ఆపుతున్నారు అక్కడ శిష్యులుగా తయారు చేయలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళే ప్రవశించాలా వాళ్ళే చేయాలంటుకున్నారు కానీ శిష్యులు తయారు చేస్తున్నారు అక్కడ ఆపినా లేదా ఇక్కడ జరుగుతుందా లేదా రీతిగా యహోషో చెప్తున్నాడు అక్కడ ఏమని ప్రభావాన్ని నిషేధింపమని చెప్పాను అందుకు మోసే నిమి నా నిమిత్తం నీకు రోషం వచ్చినా కాబట్టి మోసే దేవుడే ఆల్రెడీ ఆ ఆత్మని అందరికి ఇచ్చినప్పుడు నేను ఎట్లా ఆపుతా అది అసాధ్యం కదా నువ్వెవరు ఆపనేకి ఆయన ఇచ్చింది మనం ఆపలేం కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా నీకు ఎందుకు ఇచ్చారు అది నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు మన ఆ రీతి నువ్వు ఒక అర్థం చేసుకుంటే చాలు మంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ప్రవక్తలను అగినట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచును కాక ఆమెను హలలి అచ్చడండి అందరిని ప్రవక్తల్లా కావాలంటే మనం ప్రవక్తని ఫీల్ కాం అంటే దేవుని ప్రణాళిక ఏంటంటే అందుకే ఇరిమియా గంధలు మన మొదటి అధ్యాయంలో చూసినప్పుడు నేను తల్లి గర్భలో రూపింపకు జనములకు ప్రవక్తని నేర్పర్చుకుంటాడు అక్కడ అంటే ఒక ఇరిమియా గురించే చెప్పబడింది అది కానీ యశాగం నలభై తొమ్మిది అది వచ్చే వరకు గంధం నివాసం ద్వారా అందరూ నాకొరకు పిలువబడిన వాళ్ళు అందరి మీద నా ఆత్మను గమనిస్తున్నాడు అక్కడ కాబట్టి ఇవన్నీ ఒక వ్యక్తి గురించి చెప్పబడింది కాదు అనేది ప్రొత్త నిబంధన మన ప్రభు దాన్ని అందరినీ యాజికలుగా చేసింది అనే విషయం కాబట్టి అందరూ ప్రవచించాల కానీ ఆ డెబ్బై మంది దేవుడు ఏర్పరచుకోండి అక్కడ వాళ్ళు అరవై మంది చేసినారు మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయినారు గుడారం దగ్గరే కానీ గుడారం నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఏం ఇద్దరు వ్యక్తులు ప్రవచించినారు కాబట్టి ఈ రోజు క్రైస్తవ సంఘం గుడారం దగ్గరే ఉండిపోయింది బయటకు వెళ్లే ప్రవచించలే పోయి కాబట్టి మనం ప్రవచించాలా అనే విషయం కాబట్టి దేవుని సత్యం ప్రకటించాలా కాబట్టి మనం ప్రవక్తనం కావు ప్రవక్తల శిష్యులు కూడా కావు మనం కాబట్టి ఆ మోసు ఆ గొర్రెలు కాసుకుని ఆ మోసను దేవుడు ఏ రీతిగా నడిపించడు పో నా జల్లుకు సువార్త ప్రకటించు నా జల్లు తిరుగుబడతానని చేస్తున్నారు పో చెప్పేవాళ్ళకంటే ఆ గొర్రెలు కాసుకుని ఆ పశువులు కాసుకుని ఆ మోసను దేవుడు ఏరీతే నడిపించడం మనల్ని కూడా అట్నే నడిపించు కదా కాబట్టి మన పేరు ఆయనలో ఉండాలి అంటే ఎలాంటి బిరుదు అవసరం లేదు ఆయన పేరే కదా మనం పెట్టబడింది ఆయన నామం మనకు అనుగ్రహించదు కదా ఆయన నామం కొరకి ఆయన నామే మనం ధరించిన వాళ్ళం మనకి ఇచ్చేసింది ఆయన ఆయన పేరు పెట్టబడి వాడి నీకు ఆయన పేరు ని పెట్టబడింది ఆయన పేరు కదా మనకి పెట్టబడింది కాబట్టి ఇక్కడ చెప్పండి మోసే అందరి మీద తన ఆత్మ ఇచ్చిందని చెప్తారు అక్కడ అయితే అప్పుడు మోసే ఇస్లాల్ పెద్దలందరూ పాలెంలోకి వెళ్ళిపోయినారు అక్కడ తర్వాత వాళ్ళు ప్రవేశిస్తున్నట్టు మనం మనం చూస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు అక్కడికి గుడారం నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ఏ రీతిలో అర్థం చేసుకోవాలన్నప్పుడు అరగపు దేశం నుంచి మోషే ఇస్ట్రాల్ ప్రజల్లో ఒక దశ వరకు నడిపించిండు అక్కడి నుంచి ప్రభు చెప్తాడు నీలో ఉన్న ఆత్మ పాలు కొంత వర్కిస్తున్నాడు డెబ్బై మంది ఏర్పరచుకోమడు మన ప్రభు కూడా డెబ్బై మంది శిష్యులు ఏర్పడుచుకున్నా కాబట్టి మోసే మన ప్రభుకు సాదర్శివాడు ఆత్మకి అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు శిశువులాగా తయారు చేసిన నీకులు నడిపించాలా అనే విషయం ఇక్కడి నుంచి నువ్వు ఏరీద ముందు కొనసాగించుకోవాలా బాని సత్వ నుంచి ప్రభు మనం బయట తీసుకొచ్చిండు రక్షణ మార్గం మనకి ఇచ్చిండు కానీ రక్షణ పొందుకుంటే సరిపోదు తర్వాత ఏం చేయాలి కూడా దేవుడు చెప్పాడు అది నీ ద్వారా జరిగించాలా ఆయన అందుకు ఆయన ఆత్మ మనకి ఇచ్చిండు అది మనం ఎప్పుడు కూడా మర్చిపోదు అర్థం చేసుకోవాలా అయితే ఇక్కడ మన ప్రభు చెప్తాడు ఎనిమిది పది పద్దెనిమిది వచ్చినంలో అయితే వేసు వారి ఎద్దకు వచ్చి ఎవరి యొక్కకు వచ్చి శిశువుల దగ్గరికి వచ్చిండు పరోలో భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది శిష్యులతో మాట్లాడుతున్నా అక్కడ పరలోక భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలా ఆయన సర్వసృష్టికి మూలకారుకుడు కదా ఆయన అధికారము పరలోక మందు ఉంది భూమి మీద కూడా ఉంది కాబట్టి సర్వాధిక అంటే ఈ సృష్టి మొత్తం ఆయన ఆయనకు అధికారం ఇంకెవరికి కాబట్టి మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చింది కదా కాబట్టి ఏ అధికారం ఇచ్చిండు శత్రు బలం అంతరి మీద నీకు అధికారం ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చినప్పుడు అనేకులు శత్రు బలం అంతరి మీద అధికారం ఎందుకు ఇచ్చిందంటే ఆ శత్రు బలం అంతర్మైన అధికారంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వేం చేయాలా నువ్వు బయట తీసుకున్నారా అందుకు పరలోకంలో మనకు అధికారం ఉంది భూమి మీద కూడా నీకు అధికారం ఉంది కాబట్టి అధికారము నువ్వు ఏ రీతి అర్థం చేసుకుంటూ ఇక్కడ మన ఆత్మీయంగా అర్థం చేసుకునేది ఏంటంటే మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలం దీని ఆత్మీయంగా కాబట్టి దేవుడు మనకు అధికారం ఇచ్చిందా లేదా ఈ లోకంలో ఆయన అధికారం ఇచ్చిందా లేదా కాబట్టి అనేక జన్లు శిష్యులు చేయమన్నాడు తర్వాత ఇంకా ఏం చేయమన్నాడు ఆ రోగులను స్వస్థపచ్చమడు ఎక్కడే స్వార్థ ప్రకరించమడు ఇంక మీద ఇంకొక వాక్య నేను చెప్తా అది చేస్తలే ఈ రోజు క్రైస్తవులు తక్కువ మంది నేను చెప్తా చివరికి అవ్వదు కాబట్టి దేవినత్మ నీళ్ళు ఉన్నప్పుడు ఏం చేయగలవు అనేది అక్కడ ఉంది కాబట్టి ప్రభు చెప్తున్న సర్వాధికారు నాకు ఇవ్వబడినడు తర్వాత ఈ మాట ఎందుకు చెప్తున్నప్పుడు కింద చూస్తున్నకు అర్థమైంది ఎందుకంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి ఇది మనం చేయాలా మీరు వెళ్ళి అన్నప్పుడు ఎక్కడ వెళ్ళమన్నాడు గుడారం చెప్పలే ఒక దగ్గర కూర్చోమని చెప్పలే మీరు వెళ్ళి అన్నప్పుడు సమస్త జనుల దగ్గరికి వెళ్ళమన్నాడు వెళ్తున్నామా మనం వెళ్ళాలా ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది చాలా సమయం చాలా తక్కువ ఉంది నువ్వు నేను శిష్యులు చేయకపోతే నువ్వు అక్కడ చేయలే మోస చేయలేకపోయి నటించలే అందుకు దేవుడు చూసి ఉపమాన వ్యక్తి మనం అర్థం చేసుకోవాలి గొప్ప సేవ చేసి మోసమైన ప్రభు సాధిస్తున్నాడు కాబట్టి ఆయన రోల్ నిర్వర్తించండు మన ప్రభు కూడా మన తిరిగి లేచిండు అన్నింటి మీద అధికారం కొనుకు అది మనకు అనుగ్రించిన అధికారం ఇక్కడి నుంచి నువ్వు తీసుకున్నవా అనే సన్నిధి ఆ పవర్స్ దేవుడు మనకి ఇది మనం అర్థం చేసుకోవాలా రక్షణ మీద మనం అంతా సేవకులు మనం అంత అంతమే వాటి అన్నింటి అధికారం ఇచ్చాడు దుష్టుడి మీద కూడా మనకు అధికారం ఇచ్చండి కాబట్టి మనం చెప్పినట్టు వెంటాయి మనకు తెలుసు ఆ వాకు ఏందని కాబట్టి సర్వాధికారం ఇచ్చేది కాబట్టి మీరు వెళ్ళిన సమస్య జన శిష్యులుగా చేడి తంది యొక్కయో కుమార్ యొక్క పశుదాత్మ యొక్క నామము లోనికి వారికి బాప్సం ఇచ్చు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు తంది కుమార పశుధాత్మ అన్నప్పుడు చివరికి నామములు అని చెప్పలేదు నామము లోనికి అన్నప్పుడు అంటే అదే ఏసు క్రీస్తు అని శిష్యులు అర్థం చేసుకుని ప్రకటించినారు కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం పాటించాలనే విషయం అర్థం చేసుకోవాలా శిష్యులు చేయాలా అనేక భాష లోకులు కాబట్టి కొంతమంది శిష్యులు చేస్తారు రక్షలు నడిపిస్తారు భావసం నడిపిస్తారు తర్వాత వదిలిపెట్టేస్తారు ఏదైతే నువ్వు నీ నువ్వు నువ్వు దాన్ని చేస్తున్నట్టు నువ్వు కలిగిన శిశువు కదా నువ్వు వారి జీవితంలో ప్రభు నువ్వు ప్రసవించను ఒక శిశువు నువ్వు మరి ఆ శిష్యువు నువ్వు ఏం చేయాల ఆ సూర్యుని దంచుకున్న స్త్రీ ఏం చేసిన శిశువును పరలోకానికి అనుగ్రహించ తీసుకుపోబడింది కాబట్టి నువ్వు అప్పచెప్పాల కలిగిన స్త్రీ దృష్టి నుంచి ఆ ఘట సర్పల నుంచి ఆ శిష్యుని కాపాడినా లేదా గొప్పజనం సాధువు ఆ స్త్రీ ఆ శిశువు స్త్రీ లక్ష నలభై వందల కాబట్టి నువ్వు కనీన ఆ శిశువు నువ్వు నువ్వు దాన్ని నువ్వు సంరక్షించాలి కదా ప్రభులు నటించాలి కదా నువ్వు రక్షణ ఉంది భావసం ఇచ్చి నువ్వు నడిపించిన లేదు బ్రదర్ నేను ఏదో వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు చూసుకుంటామంటే మరి నువ్వేం చేయాలా అంటే నువ్వు రక్షణ నడిపించే భావసం ఇచ్చి నువ్వు వదిలేస్తావా పౌలు అట్లా వదిలేసిందా అపస్తుల కార్యం చూస్తామని అర్థమవుతుంది పౌలు అంటాడు వాళ్ళ బర్ణబా తోటి శీలతోటి మనం ఎక్కడెక్కడ మన సుత ప్రకటించాం మళ్ళీ మన సహోదాలు ఏరితుందని చెప్పి రిటర్న్ అన్ని ఆయన దర్శించుకుంటూ వచ్చిందని వాళ్ళు ఎట్లా యోగక్షేమని అలాంటి అలాంటి గుణంగా మనకు ఉండాలా మనం ఎవరైతే రక్షణ నడిపిస్తామో ఎక్కడైతే మనం పోతున్నామో వాళ్ళు ప్రభులు ఎదిగినంత వరకు నువ్వేం చేయాలా వాళ్ళు నడిపిస్తూనే ఉండాలి అదే కదా భారం అంటే లేదు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చేసి వదిలిపెట్టేది కాదు అట్లా చేస్తారు చాలామంది అట్లా చేయొద్దు మన వాక్యం ప్రకారంగా కాబట్టి మనం రష నడిపించినప్పుడు వాళ్ళని వాళ్ళ కాయల ఆ గొర్రె అందే కదా మనకి దేవుడి కదా కాబట్టి దాన్ని కాసి ఒకనొక దినం ఆ ఫలాన్ని నువ్వు తీసుకోయి ప్రభుత్కి అర్పించాలి కదా నువ్వు ఎత్తన వేసే సరిపోతు కదా నువ్వు ఎత్తన వేసే దానికి ఇత్తన వేస్తే దానికి చుట్టూ కంచ్ దానికి నీళ్లు పోయాలా దానికి పురుగు వస్తుంది ఏదేదో వస్తుంది అన్ని చేయాలి అన్ని చేసి అప్పుడు పంట తీసుకుంటారు కదా నీకు సంతోషం వస్తుంది కొంతమంది ఇత్తన వేసి వెళ్ళిపోతారు కదా పంట ఎవరు పోయాలా కదా సరే ఒక విధంగా అర్థం చేసుకుంటే మన ఆత్మీకారం తీసుకో దశ వరకు నువ్వు నడిపిస్తావు ఇంకో దశలో ఏ రో వాళ్ళు నేను నడిపిస్తావు అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కానీ ఏ రీతికైతే ప్రభు చెంతకైతే వాళ్ళు రావాలి కదా అది కూడా చేయకపోతే ఎట్లా అట్లా కూడా చేస్తున్నావు అది కూడా లేదు తక్కువ అనట్టు అందుకు ఈ రోజు క్రైస్తవ సంఘం గోడారం దగ్గరికి ఆగిపోయింది కాబట్టి మన సమస్య జన్ శిష్యులు చేయాలా తర్వాత మన ప్రభు చెప్తారు అక్కడ నేను మీకు ఏ ఏ సంగతిని వాటన్నిటిని కై వారికి బోధించమని వారంటే ఎవరు ఎవరు చెప్తున్నారు ఈ మాట శిష్యులు చెప్తున్నాడు మీకు అంత అధికారం నేను మీకు చేసినా కాబట్టి మీరు అనేకలు శిష్యులు చేయండి బాప్తంలో నటించండి తర్వాత నేను ఏం చెప్పాను మీకు ఒకటి ఒకటి అన్నిటి వాళ్ళు బోధించండి కాబట్టి మన ప్రభు ఏం చెప్పిడు అవన్నీ మనం బోధించాలి నెక్స్ట్ లెవెల్ అట్టింది చూడండి ఆ ధర్మశాస్త్రం పదయాజ్ఞాన ప్రభు మోష ఇచ్చండి రాసి ఇచ్చండు ఇప్పుడు కూడా మనం పాటిస్తుంది కదా కొత్త నివాదాంతా ఆ పద్యాగ కనిపిస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా మన ప్రభుకే నటి రక్షణకి నడిపిస్తూ ఉంటాయి కాబట్టి అది నెక్స్ట్ అక్కడి నుంచి దాన్ని కొనసాగించ మన ప్రభు ద్వారా అది అనుగరించబడి అది మనకు దేవుడు ఇచ్చి ఇది కంప్లీట్ చేస్తే నేను ముందుకు తీసుకుపోవాలా కాబట్టి ఇగ సమాప్తి వరకు సదాకాల మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కాబట్టి ప్రతి దశలో మనం ప్రభు మనతో పాటు ఉన్నాడు కాబట్టి అన్ని మనం ప్రతి దశలో మనం ఆ రీతిగా అర్థం చేసుకోమని ముందుకు పోవాలా అని విషయం మనకి ఇక్కడ జ్ఞాపనం చేయబడుతుంది అయితే ఈ రోజు మనుషులు ఏరీతి ఉన్నారు భయంకరమైన చీక శక్తులతో పీడింపబడుతున్నారు ఎంతగానో భయంకరంగా ఉన్నారు కాబట్టి వాటి అన్ని మనం ఏ రీతిగా వాళ్ళని నడిపించాలా వాళ్ళకి ఏ రీతి మన ఉపశమనం కనిపించాలా వాళ్ళకి దేవుడు ఏ రీతిగా వాళ్ళని బయలు తీసుకున్నాలన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేశప్రభ ఒక విషయం మనకు జ్ఞాపనం చేస్తుంది ఏంటంటే ఆ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించిన మీ ప్రేమ ఏ పాటిదాడు చూడండి మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏపడదంటే దాని అర్థం ఏ రీతిగా మీరు గుడారం దగ్గర ఉన్నారు మీకు ఇక్కడిక్కడ మీరు ప్రేమిస్తున్నారు ఇక్కడిక్కడే మీరు తీసుకున్నారు మీకు ఏంది ఫలం అంటున్నారు అక్కడ శిష్యులు కూడా ఏశంలో కూడా అక్కడక్కడ తిరిగి అక్కడక్కడ ఇంటికా ఇంటికి రొట్టె విచ్చాన్ని చేసి అన్నీ చేసినా బానే ఉంది అందరు బలపడిన తర్వాత ఇంకా నువ్వు నీకు వాళ్ళకే చెప్తా ఉంటే ఏమని ఆ ప్రేమ ఏ కూడా పోవాలి కదా ఎంత ఎంతగా తీసుకుంటూ ప్రేమ ఆయన ప్రేమ తీసుకున్న మంచిదే కానీ ఆ ప్రేమ కూడా ఏ రోజులకు కావాలి కదా నీ నుంచి ఆయన ఆయన ప్రేమని ఆయన ఆయన సువార్థను రక్షణ స్వార్థ నీ పాపంలో కొరికి ఆయన చనిపోయింది అని చెప్పి ఆ రక్షణ స్వార్థ పోవాలి కదా మనుషులకి మీకు మీరే చెప్పుకుంటూ ఉంటే అది ఒక దశ వరకే అది తర్వాత ఆమె ఉంటాడు శాస్త్రుల నీతి కంటే మీ మీ నీతి అధికం కావాలన్నాడు కాబట్టి శాస్త్ర నీతి ఏంది స్వనీతి కదా స్వనీతి వాళ్ళకి వాళ్ళే స్వార్థం స్వనీతి కానీ వాళ్ళ నీతి మీ నీతి అధికం కాంటే రెండు నీతులు కనిపిస్తున్నాయి అక్కడ కాబట్టి ఒకటి స్వనీతి కనిపిస్తే ఒకటి ఆయన నీతి అంటే ఎంతో పరిశుద్ధమైంది ఆయన నీతి మంత్రులు మన ప్రభు గల ఎలాంటి పాపం లేనివాడు ఆ నీతిమంతుని రక్తం ద్వారా మనకు కడగబడ్డాం మనం నీతిమంతులు చేసింది ఆ నీతిని మనం అనేకులకు ప్రకటించాలా వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలా మీ హై లెవెల్లో ఉండాలి ఎప్పుడు ఈ లోకపు విధానం కంటే దేవుని విధానం ఎప్పుడు కూడా హైలో మనం చూపించాలి మన ప్రభుని ఆయన నీతిని ఆయన ఆయన సత్యాన్ని మనం చూపించాలా ఆయన మరణాన్ని చూపించాలా మనం ఆయన సెలవు మరణాన్ని చూపించాలి అనేకుడికి అది కదా అది చూపించకపోతే ఏ రీతిగా మనుషులంతా రక్షణ బంధరు పంధకాలు ఉన్నవాళ్ళు యశ్యాగ్రంథం యాభై వదయం నాలుగో వచ్చిన అలసిన వాళ్ళని మాటల చేత పోరాడించే జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా దయచేసి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అలిసిన వాళ్ళందరినీ వాళ్ళకు ఆదరణ ఉపశమనం కనిపించాలంటే ఆ జ్ఞానం కూడా దేవుడు మనకి ఇస్తున్న ఏ రీతిగా శువార్థ చెప్పాలా బాధలు ఉన్న ఏ రీతిగా ఉపశమనం కనిపించాలా ఇవన్నీ ఆ జ్ఞానం మనం ప్రవహిస్తుంటే ఇక్కడ వాకింగ్ చెప్తున్న అరీతిగా మనం అడగాల అనిలకు ప్రవహణ ఏ రీతిక శువార్థ చెప్పాలా అడగాల కాబట్టి ఇక్కడ అలిసిన వారంటే ఎవరు అలసిపోయిన వాళ్ళు కదా సమస్యలు పోయిన వాళ్ళు మాటల చేత ఏ మాట నీ సొంత మాట కాదు దేవుని మాట చేత ఓరాడించే జ్ఞానము నీకు కలిగినట్లు కాబట్టి ఉపశమనం కలిగించాలి వాళ్ళకి ఓరట కలిగించాలి వాళ్ళకి చలనం రావాలను నువ్వు చెప్తే ఆ బాధ మర్చిపో వాళ్ళకి చలనం వచ్చి వాళ్ళకి కదిలింపబడి దేవుని జ్ఞానము దేవుని మాట మీద లక్ష్యం మరి అలాంటి జ్ఞానము అదేదో ట్రైనింగ్ తీసుకునేది కాదు కదా ఏ స్ప్రవే నీకు నువ్వు అడిగితే మన మనకి ఎందుకంటే ఈ జ్ఞానం ఇట్లు మనకు అవసరం ఎంతగానో కాబట్టి నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యహోవ నాకు దయచేసి నాడు ఆయన ఇచ్చిన తర్వాత శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం మన నాకు వినుబుద్ధి పూర్తించుకున్నాడు కాబట్టి ప్రతి దినము మనం అనేకులు విను వినాలంటే శిష్యులు విన్నట్టుగా నేను వినుటకాయ అంటే వాళ్ళు వినాలంటే నువ్వు వినాలా వాళ్ళు నువ్వు చెప్పాలంటే నువ్వు వినాలి కదా ఫస్ట్ కాబట్టి మనం ఆయన చదువులో మనం గడపాలా ఆయన చదువు మనం కనిపెట్టుకోవాలి ఆయన ఏం చెప్తున్నాడు మనం తెలుసుకోవాలా వినాలా అప్పుడు కూడా ప్రకటించాలా ఇష్టం ఉంది వాళ్ళు వాక్యం అక్కడ అవన్నీ మనం చెప్పినప్పుడు ఆయన జ్ఞానంతో నడిపిస్తూ ఉంటాడు వాళ్ళకి ఎట్లా సువార్త చెప్పాలని కాబట్టి ఆ జ్ఞానం మనకు అవసరం అది ప్రభోలే మనకు అనుకరించబడదు కాబట్టి వినుటక ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించాడు కాబట్టి వినాలా అనే విషయం చెప్తున్నా అక్కడ ప్రభవకి యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపకగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు కాబట్టి నేను ఎప్పుడైతే నువ్వు వింట వాళ్ళు తిరుగుబాటు చేయమంట విన్నప్పుడు తిరుగుబాటు వస్తూ ఉంటుంది చూడండి నేను చేయలేదు వినకుండా నేను తొలగలేదు కాబట్టి మన తొలగడానికి వీలేదు ప్రతి ఆయన వినాలా ఆయనకు విధాయితే చూపించి మనం ముందుకు వెళ్ళిపోవాలా కాబట్టి నేను రెండు వాక్యాలను చూసి అనుభవించేస్తాను యశోగ్రంథం యాభై ఐదు పదవచనంలో మీలో ఏవో ఒక భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు చూడండి ఆయన ఒక భయపడి ఆయన సేవుకుని మాట వినువాడు ఎవడు దేవుని వాక్యాన్ని మనం భయపడాలా ఆయన బిడ్డలు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనం వినాలా నేను వింటున్నావా వినాల మనం వింటే కదా మనకు విశ్వాసం వస్తుంది ఉంటే కదా దేవుడు జ్ఞానం ఏంది దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన ఏ రీతిగా ప్రవా ఇప్పుడు నేను ఏ రీతిగా పోవాలా ఏ రీతిగా చెప్పాలంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు ప్రతి దశలో మనం కనిపెట్టుకుంటే కదా ఆ రీతిగా మనం చేయగలం కాబట్టి వెలుగు లేకయే చీకట్లు నడిచేవాడు యుహోవ నామం నామ యహోవ నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునే వాళ్ళు నువ్వు వెలుగు లేక చీకట్లు నడుచువాడు అంటే వెలుగు లేకుంటే చీకట్లో నడిచేవాడు అట్లా ఉంటుందా ఎక్కడన్నా కాబట్టి ఆయన నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలా కాబట్టి ఆయన వెలుగు కదా నువ్వు చీకట్లో ఉంటే నువ్వు ఆయన వెలుగుని చూడలేవు కాబట్టి చీకట్లో నువ్వు నడుచువాడు యుహోవ తన నామను ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలా కాబట్టి ఆయన చీకట్ల నుంచి నువ్వు బయలు తీసుకొచ్చిండు ఆయన నువ్వు నమ్ముకోవాలా అనే విషయం చెప్పాను అయితే యాభై ఒకటో మూడవ చనంలో ఇషా గ్రంథంలో ఇహోవా సియోను ఆదరించుతున్నాడు దాని పాడైన స్థలంలో ఆదరించి దాని అరణ్యములను ఏదో వాళ్ళే చేయించున్నాడు చూడండి సియోను యహోవ సియోను ఆదరించున్నాడు సియో అన్నప్పుడు మనం చూస్తాం సియోను పర్వతం మీద ఉన్న ఆ గుంపు ఎవరు అనేది మనకు తెలుసు కాబట్టి దాన్ని ఆదరిస్తున్నాడు తర్వాత ఎందుకు దానిలోని కాబట్టి సియోను లోని పాడైన అంట సియోను ఉంది దానిలో కొంత పాడైన స్థలం ఉన్నాడు ఆశ్చర్యం కదా ఏ స్ప్రంటాడు ఇస్రాయల్ నశించిన గొర్రెలు ఎందుకు పంపబడిన అంటే ఇస్రాయల్లో కూడా కొన్ని గొర్రెలు నశించుకుని ఇస్రాయలే కానీ కొన్ని గొర్రెలు నశించిపోయినాయి కానీ ఇక్కడ ఏమంటున్నాడు సీఏను ఆదరిస్తున్నాడు కానీ దాని దానిలో దానిలోని దాని పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్యం అరణ్యములను ఏదో వల్ల అని దేవుడు చెప్తున్నారు కాబట్టి కొంత కొన్ని స్థలాలు పాడైపోయినాయి దాని నువ్వు ఏదైనా లాగా ఏదైనా ఫస్ట్ ఎట్లా ఉండే బాగుండే కాబట్టి చివరికి అది ఏదైనా ఏదైనా వనంలాగానే మనం అది తయారైతుంది తర్వక రాజ్యాన్ని సాదృశం ఆత్మీయంగా అర్థం చేస్తుండే అట్లా ఉండింది అక్కడ అంతా వాళ్ళు పాపం చేయటం వల్ల దేవుడు దాన్ని సీల్ చేసేసి చూడండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా అది ఆదరించి అరణ్యములను ఏదైనా వలన చేయిచున్నాను చేయిచున్నాడు దాని ఎడారి భూములు ఎవోవ తోట వల్లే ఆగునట్లు కాబట్టి అన్ని ఎడారిలాగా అయిపోయింది జీవితం ఈ రోజు క్రైస్తవ జీవితం ఎడారిలాగా కాబట్టి అన్ని గచ్చ పదవులు బలి రాక్షేసి మొక్కలు మొత్తం భయంకరంగా మరి వాటి అన్నింటినీ చే దున్నబడాలా లేదా ఒక తోటలాగా తయారగాలంటే తోట అంటే దేని అంటాము ఒక చెట్లు పనులు ఒక ఫలక్షణ తోటను ఒక ఒరి తోటను ఏదో ఒకటి తోట కాబట్టి తోట ఎప్పుడైతే ఎడారిని తోటలాగా నువ్వు తోటంటే క్రైస్తవ సంఘానికి సాదేశం కదా కాబట్టి ఆ పాడైన ఏదైనా ఆ పాడైన అరణ్య స్థలాల్ని నువ్వు ఏదైనా చేయాలి ఆ తర్వాత ఎడారి భూములు రెండు రెండు విధాలు చూపిస్తున్నారు పాడైపోయిన అరణ్యము ఎడారి మూడు మూడు మూడు ఉన్నాయి ఇక్కడ పాడైపోయిందంటే పూర్తిగా పాడైపోయింది అది అది అరణ్యం లాగా తయారైపోయింది తర్వాత అది ఎడారిలాగా అయిపోయింది ఎడారి అంటే ఏం ఉండదు అన్నట్టు అక్కడ కాబట్టి ఎంత భయంకరంగా ఉంది ఈరోజు అది యహవ తోటలాగా కావాలా మన ప్రభుత్వ తోటలా తిరిగి అంతా అది పచ్చని ఫలమిచ్చి చెట్టులాగా అది తోటలాగా కావాలా అది నీ వల్ల నువ్వు చేయగల కాబట్టి దానికి ఎంతో ప్రయాసం కదా అందుకే కదా ప్రభు మనకి ఇచ్చింది కాబట్టి ఆ భూమి కొన్ని దూమి మెత్తగా ఉంటుంది కొన్ని కొన్ని కొంత భూమి గట్టిగా ఉంటుంది కొన్ని భూమి దున్నుతుంటే రాళ్ళు వస్తూ ఉంది కాబట్టి అది మొత్తం దున్నబడాలి కదా అది దున్నబడి అనక సదును చేసి నువ్వు నువ్వు విత్తనాలు నాటితే కదా ఫలం వస్తుంది కాబట్టి ఎంతో ప్రయాసంతో కూడింది అన్నట్టు కాబట్టి అలాంటి ప్రయాసంలో మనం పడినప్పుడే ఆయన ఆ తోట తయారైపోతే ఆ పంట కోసి ఒక్కనొక దినము ఆ పంట తీసుకుని ప్రభుత్వం తీసుకొస్తాం మందిరం లోక లోపలికి సంతోషంతో పనులు మోసుకొని వస్తాయి ఎక్కడ ఆనంద తోట వినట్లు చేస్తున్నాడు ఆనంద సంతోషములు కృతజ్ఞత స్థితి సంగీత నాదం దానిలో వినబడును దేనిలో తోటలు ఇప్పుడు లేదు సంతోషము ఆనందం కృతజ్ఞత లేదు ఇప్పుడు అన్ని మర్చిపోయినది కాబట్టి యాభై ఒకటోద్యమం నాలుగో చంలో నా ప్రజలారా నా మాట ఆలకించుడి కాబట్టి మనం ఆలకించాలా మనం ఆలకించాలా ఆయన మాట ఆలకించాలా నా జనులారా నాకు చెవిడి వినుడి ఉపదేశం నా ఎత్తను బయలుదేరు కాబట్టి నువ్వేం చెప్పాలా నీకు దేని కూడా ఈ రీతిగా నేను ఎట్లా పోవాలా ప్రభావా నేను ఏ రీతిగా చెప్పాలా ప్రభావితి నువ్వు నువ్వు సందేహపడానికి ఫీల్ ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా అన్నాడు నా ప్రజలు అన్నాడు నా జనులు అన్నాడు రెండు గుంపులుగా ఇక్కడ కనిపిస్తున్నాను ప్రజలు ఎవరు జనులు ఎవరు కదా కాబట్టి ప్రజలు అన్నప్పుడు దేవుడు బిడలు సాధించారు జనులప్పుడు అన్ని జనులు అనేకులు కావచ్చు కదా ఒక దశలో దేవుని బిడకుడు జనులారా అని కూడా చెప్తాడు కాబట్టి అవి మార్త ఉంది కాదు అది ఏ కాంటాక్స్ట్ లో చెప్పబడిందో మనం అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలం కాబట్టి నాకు చెవి యొక్క వినుడి నా ఉపదేశము నా ఎద్ద నుండి బయలుదేరును కాబట్టి ప్రతి గోడు ప్రతి వాక్ ఆయన రావాల్సిందే ఎందుకు నువ్వు నువ్వు నువ్వు చెప్పాలంటే మరి ఆయన నుంచి రావాలి కదా నువ్వు నువ్వు సొంత అని చెప్పి కాదు అక్కడ కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి బయలుదేరును వెలుగు కలిగినట్లుగా జనములకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమితును కాబట్టి అనేకులకు వెలుగు కలగాల కాబట్టి అనేకులకు వెలుగు లేదు ఇప్పుడు అంతా చీకటి కమ్ముకుంది అందుకే యశ గ్రంథంలో మనం ఒక వాక్యం చూస్తాం కాబట్టి ఇక్కడ ఒక వాక్యం నేను రాస్తున్నాను యోహన్స్ వార్త కాబట్టి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలని యోహన్ సువార్త యోహన్స్ వార్త పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం ఏడో వచ్చంలో చూస్తే మనం పదహారు అధ్యాయం ఏడో వచ్చంలో అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట సత్యమే ఏంది సత్యం ఆయన ఆయన ఆయన సత్యవంతుడు కదా మన ప్రభుత్వ సత్యవంతుడు ఆయన ఎలాంటి అబద్ధం లేదు ఆయన సత్యవంతుడు ఆయన సృష్టి మన ప్రభు అయితే నేను మీతో సత్యమే చెప్తున్నాను అంటే నేను చెప్పేదంతా సత్యమే నా ఉపదేశం మీద బయలుదేరుతుంది నువ్వు ఏం చెప్పాలని బయలుపరిస్తా జన్మలంతా వెలుగులోకి రావాలని నేను నియమిస్తున్నానని చెప్తున్నా అయితే నేను మీతో సత్యమే చెప్తున్నాను నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం మన ప్రభు శిశులతో చెప్తున్నా నేను వెళ్ళని ఎడలా ఆదరణ కడతా రాడు నేను వెళ్ళిన ఎలా వెళ్ళిన ఎడలా ఆయనను మీ అద్దకు పంపుతును అని చెప్తున్నా అంటే పశ్చుతాత్మ అభిషేకం గురించి చెప్తున్నాను కాబట్టి మనం అర్థం చేసుకోవాలా వచ్చినప్పుడు పంపిస్తే ఏం జరుగుతుంది అక్కడ ఆయన వచ్చి అన్నప్పుడు ఆయన అంటే ఎవరు ఆత్మ దేవుడే కదా ఆయన వచ్చి పాపమును గుచ్చి నీతిని గుచ్చి తీర్పుని గుచ్చియు లోకమును ఒప్పుకొని చేయను అలా లుయా ఇది చేయాలా మనం నువ్వు ఎంత వాక్యం చెప్తే ఉంది ఎంత ప్రార్థన చేస్తే ఉంది నువ్వు పాపమును గుచ్చి నీతిని గుచ్చి తీర్పుని గుచ్చి ఈ లోకాన్ని మూడు విషయాలు ఈ లోకమును ఒప్పుకొని చేయు అంటే అందుకే మనం ఎక్కడ పోయినా మన పాపాలుపిస్తూ ఉంటాం దేని కాంప్రమైజ్ కావు మనం ఆల్ట్రాకాల్ అంటారు చివరి దశలో వాక్య పరిచయం చేసినాక చివరిగా నువ్వు చెప్పాలా మీరు ఇంత ఇంత ఇంతసేపు మీరు వాక్య విన్నారు మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకోండి ఆయన పరిశుద్ధుడు మీ పాపంలో ఒప్పుకోండి అని వాళ్ళు ప్రేరేపించి ఆయన ఆయన సన్నిధిలో వాళ్ళు ఒప్పించాలి మన కదా ఈ వాక్యం చెప్తున్నారు రీతిగా వాళ్ళు ఒప్పుకుంటారు కదా ఒప్పించాలంటే ఎందుకంటే నువ్వు ఆ రీతిగా నీకు నీకు ఆ విశ్వాసంలో నువ్వు పోతున్నప్పుడు ఈ వాక్కు చెప్తుంటే నువ్వు పాటించినట్టే కదా ఆయన వచ్చినప్పుడు ఎవరు దేవుని ఆత్మ పరిశుదాత్మ అంటే సత్యం సత్యం వచ్చినప్పుడే నేను పాప మీద నీకు తెలియజేస్తుంది ఆ ఆత్మని నేను నడిపిస్తున్నప్పుడు నువ్వు పాపాలందరూ మనుషులు ఒప్పించాలా అందుకు దేవుని ఆత్మ నీకు ఇచ్చింది అభిషేకం అనేది ఏ రీతిగా ఆయన ఆత్మ అనేది అనేక విధాలుగా మనం నడిపిస్తూ ఉంటుంది ఒకటి ఫస్ట్ నీకు శక్తి వస్తుంది నేను సరస్వత్వం నడిపిస్తుంది ఏంది సర్వసత్యం అన్నప్పుడు ఇదే సరవసత్వంలో మిమ్మల్ని నడిపించినప్పుడు సర్వసత్యంలోకి నడిపించినప్పుడు ఏంది సర్వసత్యం అన్నప్పుడు ఇక్కడ ఒక రోల్ ఉంది ఇక్కడ ఆ సత్యం ఏంటంటే నువ్వు నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు పాపాలు ఒప్పించాలా పాపని గుర్చి నీతిని గుర్చి పాపం అంటే ఏంది నువ్వు పాపం నుంచి విడుదల పొందితే నువ్వు ఆయన నీతిని ధరించుకోవాలి కదా కాబట్టి ఆయన నీతిని నువ్వు ధరించిపోతే నీ పాప జీవితాన్ని ఒప్పుకోపోతే ఖచ్చితంగా నీకు తీర్పు అని నువ్వు ఈ లోకానికి నువ్వు చెప్పాలా నువ్వు ఒప్పించాలా వాళ్ళకు ప్రకటించాలా నీ వాక్యం ఆ రీతిగా అలాంటి ఉపదేశం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి మనం ఎలాంటి సందేహం మనకు అవసరం లేదు ఎక్కడ సరే ఆయననే మనతో మాట్లాడుతూ కాబట్టి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుని ఆ రీతి మనం ముందుకు పోవాలా కాబట్టి సర్వలోకానికి వెళ్ళి మనం సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలా సమయ శిషిష్యులు చేయాలి వాళ్ళు అక్కడే ఆగిపోయినారు ఆ దెబ్బ మంది శిష్యులు చూస్తే అక్కడ వాళ్ళు ఆగిపోయిన చూస్తుంది ఉద్రే చూస్తాం లోకాస్ వర్త వచ్చే మన ప్రభు ఆ డెబ్బై మంది తీసులు మన తిరిగి వచ్చి సంతోషంతో ప్రభు ఈ నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి రోగులు బాగా అయిపోతున్నారు వాళ్ళు మంచి స్వస్థంగా అన్ని చెప్తుంటారు కానీ ప్రభు అంటాడు మీరు సంతోషించక పర్లోకం మీ పేర్లు రాయబడ్డాయి దానికోసం సంతోషించమన్నారు కాబట్టి ఈ మన పేర్లు రాయబడంటే అంత ఈజీనా దయ్యాలు వెళ్ళగొడితేనే పేరు రాస్తా నువ్వు పాపాలు ఒప్పిపించాలా నైకుని ప్రభు చెంత నువ్వు సత్యాన్ని ప్రకటించాలా సేవలో పోతుంటే దయ్యాలు పడిపోతూ కానీ వాటికి మన ప్రాధాన్యం నువ్వు పోతుంటే ఆటోమేటిక్ చదిపోతుంటాయి కానీ మన అది కాదు కాబట్టి అనేకులు ప్రభుత్వంకు రావాలా స్వస్థత పొందిన వాడు రక్షణ పొందుకుంటే ఏం లాభం నువ్వు చెప్పాలా నువ్వు స్వస్థత దేవుడు ఇచ్చిడు ఆయన ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు నువ్వు స్వస్థత పొందుతుంటే నీ రోగాన్ని నుంచి నేను విడిపిస్తే నడిపించిన దేవుడు ఇక ముందు నువ్వు ఎట్లా నడిపించాలా ఏ రీతి నువ్వు జీవించాల ఆ నడిపిస్తున్నాను ఆ దేవుడు నువ్వు అడుగు నీ పాపాలు ఒప్పుకొని విడుదల పొందు అని నువ్వు చెప్తే కదా వాడు సంపూర్ణంగా ప్రభుత్వంకి వచ్చింది స్వస్థత పొంది రక్షణ పొందుకుంటే ఏం చెప్పు ఎన్ని అద్భుతాలు జరిగితే ఏం రక్షణ నడిపించబోతాయి నీ వాక్య పరిచర్య పాపాలు రక్షణ నడిపించకపోతే ఏం అవి కూడా జరుగుతాయి వాటి కోసం పోతలేం నువ్వు ప్రార్థన చేస్తేనే స్వస్థత పొందరు మనుషులకు రక్షణ పొందరు అనేకలు కానీ మనం మటుకు పాపము గురించి నీతిని గురించి లోకాన్ని ఒప్పించాలి అనేకులను ప్రభుత్వంతో నడిపించాలను అప్పుడు మనం ఆ ప్రార్థన మనం వాళ్ళ చేపిస్తామో అక్కడి నుంచి వాళ్ళ జీతాల కార్యాలు స్టార్ట్ అయిపోతుంది ఇంకా ప్రభువులను కాపాడుకుంటారు ఇంకా ఆయన హ్యాండ్ ఓవర్ మనం వాళ్ళ జీతల కార్యం జరుగుతుంది తర్వాత వాళ్ళు ప్రభుత్వంతో మనం వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు కానీ ఆ రీతిలో కార్యాలు జరుగుతూ ఉంది కాబట్టి శిశులు ఆ కూడా ఆ రీతిలోనే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినారు వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాటి కోసం వాళ్ళు యాక్సిడెంటులుగా ఒకసారి పరలోకాల దిగి వచ్చి అద్భుతం జరగలే వాళ్ళు సేవలో పోతూ ఉంటే అనేకమైన అద్భుతాలు జరిగినాయి వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ వాళ్ళ నీళ్ళనే రోగులు స్వస్థత పొందిండ్రు అంత పవర్ఫుల్ అభిషేకం వాళ్ళకి ఇచ్చిన రోజు ఈ చివరి కాలంలో అంతకు మించి ప్రభు మనకు అందరికి ఇస్తారు ఎందుకంటే ఇది ఎంటు టైం కదా వాళ్ళ కాలం అయిపోయింది వాళ్ళ రోజులు అంత పవర్ఫుల్ చేసింది కాబట్టి అదే ఆత్మ మనల మీద కూడా ఉంది ఈ రోజు కాబట్టి ఎందుకంటే ఇది ఎండు టైంలో కాబట్టి బహు విశేషంగా ఆయన కార్యాలు జరుగుతాయి బహు విశేషమంత ప్రభుత్వం తెలుసుకుంటారు నువ్వు ధైర్యంగా నిలబడి చెప్పాలా జనములకు ప్రవర్తన అన్నప్పుడు మధ్య ధైర్యంగా చేసి మనం ఇంకా వాక్యం చెప్పింది ఆయన ఆయన వద్దరించి ఉపదేశం బయలుదేరితే నేను ఆ గడిలో మీకు ఏం చెప్పాలని ఆయన ఆత్మని మీకు అనుగ్రహిస్తారు మాట్లాడతారు కానీ సంతోషించద్దు లక్షల మంది వచ్చి నిన్ను చుట్టుముట్టిన సరే నువ్వు ధైర్యంగా చెప్తావు అలాంటి ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళాలా ఎందుకంటే ఈ చివరి రోజుల్లో అలాంటి సేవ మనం చేయకపోతే అనేక ప్రపంచంతో రాదు కాబట్టి ప్రార్థన పూర్వకంగా ప్రభుకులు కనిపెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు ఒక దశ నుంచి ఒక దశ నడిపిస్తూ ఉంటాడు అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగరించాలని మనం చిన్నగా కొంతసేపు ప్రార్థనలో ఉందాం ప్రవ్వ నేను ఆ రీతిగా నేను ప్రవచిస్తున్నానే లేదో ప్రవ్వ వాళ్ళు ఆ డెబ్బై మంది గుడారం దగ్గర ఉన్నారు ప్రవ్వ కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రమే వచ్చి పాలంలో ప్రవేశించినారు కాబట్టి మేము ఒక దశ నుంచి ఒక దశకి వెళ్ళి అనేకులు ప్రకటించాలి మేము ఆ రీతి ఉండదు ప్రభావ అనేకులు ప్రభావ మీ ప్రేమను పొందిన వాళ్ళు మీకు తెలియని వాళ్ళ లోకంలో ఎంతమంది ఉన్న ప్రభావ వాళ్ళందరికీ ప్రభావ మీ స్వార్థ మేము ప్రకటించాల అని మనం ప్రార్థన చేస్తే ప్రభువు అడిగినప్పుడు ప్రభు నడిపిస్తాడు ప్రభావ నేను ఏ రీతిగా అనేక స్వార్థ చెప్పాల ఏ రీతిగా ప్రవా వాళ్ళకి మీ చింతని నడిపించాలా ప్రభావా ఏ రీతిగా వాళ్ళు మేము పాపలు ఊపిించాలా అలాంటి ఆత్మ మాకు అనుగించలేనైనా దేని విషయాలు మేము భయపడకున్న విశ్వాసంతో మేము ముందుకు పోవాలా అనేక ప్రాంతాలకు అనేక చోట్లకి వెళ్ళి ప్రభావ మీ వాక్యను ప్రకటించాల ప్రభావా ఆత్మ కొరకైనా మేము పరిగెత్తాల ప్రభావా ఎందుకంటే ఒక్కడే వాళ్ళు ఒంటలేని వాడి వెయ్యి వంద పది వాక్యం చెప్తుంది ప్రభావా అందుకు మీరు ఒక్క గొర్రె మీరు పరిగెత్తునారేనా తొంభై తొమ్మిది విడిచి అలాంటి గుణగణం అలాంటి ఆశ అలాంటి హృదయం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తాం పరిశుభ్ర తండ్రినికే వనాలి సయ్యా వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ మా విశ్వాసాన్ని బలపించినారు నైనా మాకు ఎంతగానో ప్రభావ మీరు మమ్మల్ని బలపరిచినారు ఈ లోకం మీద మీద ప్రభావ సర్వలోకం మీకు మీ అధికారంలో ఉంది ప్రభావ అది మీరు మాకు అనుగ్రహించారు ఎందుకంటే ప్రభావ మీమకొరకత మీరు వాడుకోవాలా అనేకులు మీ చెంత మీరు నడిపించాలా ప్రభావ సమస్య జల్లి మీరు శిష్యులు చేయాలా అనేకలు బాధ్యతలు నడిపించాలా మీరు ఏ సంగతి ఆజ్ఞపించాలని ప్రకటించ శిష్యులు అనేక సంఘాలు మేము స్థిరపరచాలా సంఘ క్షేమాభివృద్ధి కొంత మేము వాటిని ప్రకటించి అనేకులు మీ చెంత చేయాల శిశులుగా తయారు చేయాల అనేకులు ప్రభావం మీ చెంతను అలాంటి ప్రయాసం మేము అందరూ పోలాగానే సాయపడండి ఎంత ఓర్పు స్థానాలతోనే దీర్ఘశాంతంతోనే మేము ముందు పోవాల ప్రభావ ఎందుకంటే మీరు ఎంతనో భరించారు ఆ సిలువలు అటు అన్నింటి భరించాల ప్రభావా అలాంటి సేవా జీవితం నడిపించండి ఆ కలవరి శిల్లలోనైనా మీరు చూపిన ప్రేమ మహిళలు కుమ్మరించిన ప్రభావ శాశ్వత కాలమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించినారు ఆ ప్రేమ ఆ శిలువ ప్రేమను మేము అనేకులు చూపించి మీ చెంత నడిపించాలా అలాంటి సేవా జీతంలో మిమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆకులు చెద్దపచ్చుకోండి బ్రదర్స్ ఇస్తున్న మీరు ఆశ్రయించిన ఆర్గన్ పాల్గొన్న ప్రతి బ్రదర్స్ అందరినీ ఆశ్రించిన నూతనంగా అభిషేకించి మీరు గొప్ప శాసన పెట్టుకున్నాయి మీరు అక్కడ తొలగించ ప్రభావ సిద్ధపడాలి అనికలి సిద్ధపచ్చా ప్రభావా అంటే సేవ చిత్రం మనం వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపచ్చని ప్రాధిష్టమైన నా దేవేనా ప్రభ ఇక ఉదకాలం అంతా మీరు సాయకులు గురించి మధ్య కాల సమయంలో మీ స్వరమైన ధనితను భాగ్య మాకు ఇచ్చారు బట్టి నీకు వందనాలకు నీకు కృతజ్ఞతలు చేస్తున్నాం నాయనైనా చంద్రశేఖర కూడా ముట్టని ప్రవానకు మంచి ఆర్గం దాంట్ ప్రవా ఓ ప్రభపతి బలం ప్రవా ఓ ప్రభావ తన ఇస్తు ప్రభావ తొలగించమని ప్రార్థిస్తున్న మంచి ఆర్గ్యం దచ్చిన సంపూర్ణ స్వస్థత కలుగును కాక ఈ క్రీస్తు పరిషత్ నామం మీ కృప చేత ఇంకా మీరు మీరు మీరు మీరు మీరు మీ బలపని రాధిస్తాం అన్నదారు అనేక మంది విషయాలు బయలుపచ్చని ప్రభావ ఆయన ఇస్తు ప్రవా ప్రవేశాత్మకమైన పరిచయంలో ప్రభావ మమ్మల్ని పాలు దేవానికి వందనాలు మీరు నడిపిస్తున్నారీతిగా ప్రభావ ప్రతి దశలు మీరు అట్టి ముందుకెళ్ళిపోతున్న పిల్లలుగా తయారు చేయండి అన్న కుటుంబం చోట అగ్నికం చేసి ఇద్దరు పిల్లల్ని దీవించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతిని ప్రతి చోట మీకొక శాసనలు పెట్టుకొని చేస్తారు మీరు బలపచ్చి సేవలు వాడుకోండి అన్న కుటుంబాలకు అందరినీ ప్రభావ నడిపించి మీకొక శాసనలు పెట్టుకోండి బ్రెదర్స్ అందరం మీరు ఆశ్రయించిన ప్రావా ఈ దినవంత మీరే మా సహాయకు నడిపించి మీ నూతనమైన కృప నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీ ఆ కొలందని ప్రభా ఈ శ్రమల కాలంలో ప్రభావం పోతుండగా ప్రభ ఎవరు కూడా ప్రభ శ్రమలో చిక్కబడుకున్నా పడిపోకున్న ప్రభా ఓ ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు చేసినట్టు మరీ జాగ్రత్త పడి మేము ముందుకు పోవాలా ప్రతి దశలో ఎక్కడ కూడా మేము అపవిత్రులు పడుకున్న పరిశుద్ధంగా మీకు కూడా జీవించాలా సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా జీవించాలి జాగ్రత్తగా జీవించాల ఓ ప్రభావ ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధులైనా మీ వల్ల మేము జీవించాలా అలాంటి జీవితం మాకు అందరూ అని నడిపించి మీరు ఆకులైనా అప్పుడు హామీ సాకు యాకోబుల గొప్పదేవా మీకు వననాలు ఇస్తాయా ఎ ఉదయే కాల నుంచి మనం కాచి కాపాడడానికి మీకు ఎంత వందాలు ప్రభా ఈ యొక్క కాలంలో ప్రభావ మీరు మేము మమ్మల్ని మీకు ఎంత వందనాలు మీ సనేది మా మధ్యలో దిగిందని మేము సంపంగా విశ్వసిస్తున్నాం ఆయన మాతో మాట్లాడుతూ బలపరుస్తుంది మీకు ఎంత వందాలు ప్రభావ అనేక ప్రాంతాల్లో మేము శువార్త ప్రకటించాలా అనేకలను రక్షణ నడిపించాలండి ఒకరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు మేము పోపడితే స్థలాన్ని సధీనం చేసుకోవాలా సమయాన్ని పోనీక ఒక అవకాశాన్ని కూడా మేము పోగొట్టుకోవద్దు ప్రభావ ఆ అవకాశం ఆ రోజు ఆదీలు మా మనుషుల గురించి మనం నడిపించినారు కాబట్టి వాళ్ళ మీ చెంత నడిపించి మిమ్మల్ని చూపించాలా అదొకటే మేము చేయాలా ప్రభు మా గురించి మేము చూపించుకోకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభు మిమ్మల్ని మేము చూపించాలా అటువంటి భాగ్యాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఆంకపరచు ప్రతి చీకటి గురాత్మ శక్తులను పంపిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ప్రతి ఫలింగతలను చూడాలని తెచ్చండి అనారోగ్యాలు కొట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభావ మన దుష్టులు తనమల్లి జల్లడబడుతుండే మీ బిడల్ని తనమి అనేక మంది తనమల్లి మాకు మటుకు మీ అంత తన మాకు ఆ యొక్క విశ్రాంతిందేస్తున్నారు ఎందుకంటే మేము మీ కాడింగ్ మోస్తున్నాం అవును ప్రభా మీ భారం సులువైంది ప్రభా అది మేము వస్తున్నాం నైనా కాబట్టి తండ్రి మాకు ఎటువంటి ఆలోచనలు ఏదైనా మీరే మహిమార్థం మళ్ళీ పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో పరిశుతతో మీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలి అనేక ప్రాంతాల్లో పోయి కాకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం చివరి క్షణాల మేము తండ్రి ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా వాడుకొని మీకొరకు సాఫ్ట్వేర్లు పెట్టామని ప్రార్థిస్తున్నాం వైరస్ బారిన పడనేకుండా వ్యాక్సిన్స్ బారిన పడకుండా మళ్ళీ తండ్రి ఒత్తిడి ఎక్కువ అవుతుంది కంపల్సరీ వ్యాక్సిన్స్ తీసుకోవాలని చెప్పాలని మళ్ళీ అభిప్రాయం ఏమైనా ప్రభావం మాకు ఎప్పుడు చెప్పారు ఒక ఈ ఒత్తిడికి తనమల్ని మేము తట్టుకోవాలి తల్లి దాన్ని విజయం పొందాలి ఎందుకంటే మీరు ఒకరిలో కానీ జయించినారు మేముడిలో కానీ జయించారు ఆ పాయిజన్స్ మా శరీరం రానికుండా కాపడమని ఆర్తిస్తుంది మీ కొరకు సమర్పించుకొని నాజీరు చేయబడలేదు చేయడం ఇటు పరిస్థితుల్లో తన మళ్ళీ యొక్క వైరస్ మమ్మల్ని ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే మా మీద గొరట్ల రక్తం ఉంది ప్రభావ మేము అది సాక్షిమిస్తున్నాం అయినా అనేకల యొక్క సాక్షి దినాల ప్రభావ ధైర్యంగా మేము ఇక్కడిని చూపించాలా అటువంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించండి బ్రదర్ సిస్టర్స్ని ఆశనించండి బిడ్డలను ఆశించండి ప్రతి కుటుంబ నుంచి అంతవరకు సహించి జీవించే బిడ్డలుగా తయారు చేయాలని ప్రార్థిస్తుంది మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కూడా చూద్దపరచుకోమని ఏమ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభా సే కోట్లా అధికారులు స్థితాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటున్న తండ్రి ఎవరు వాక్యం ద్వారా మీరు మాత్ర మాట్లాడారు ప్రభావ అవుతండి ఈ రోజు జనంత లోపల ప్రవర్తించుకుంటున్నారు లోపలే జరుగుతున్నారు కానీ ప్రభావ నుంచి బయటకు రాలేదు రాలని స్థితిలో ఉంటున్నారు ప్రాబాయ్ ఎప్పుడూ కూడా క్రియలు లేని విశ్వాసంలో వల్లే ఉంటున్నారు ప్రభావం మతపరమైన విధానంలో ఉంటున్నారు ప్రభావ కానీ మేము మాత్రం ఆ రీతిలో ఉండకూడదు ప్రభావ తన వినిపోయే వారంగా నా తండ్రి విన్న ప్రతిదినైనా మా జీవితంలో ప్రభావ మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభావ ప్రతిదీ ప్రభావం మేము నెరవేర్ మీ వాగ్దాన ప్రతి ఒక్కరిని మేము నెరవేర్చుకోవాలి తండ్రి నాయన అనేకులకు ప్రభావ నిస్ వార్త ప్రకటించాల నా తండ్రి మీరు ప్రతి ఒక్కరికి నైనా మీరు ఎన్నుకున్నారు ప్రభావ ప్రతి ఒక్కరికి నాయన మీరు సహాయం ఉంటారన్నారు ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు తోడుకుంటారన్నారు తండ్రి నాయన ప్రభావ మిమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రినైనా మీలో ఆవగించంత విశ్వాసం ఉన్నా నన్ను ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారని మీ వాక్యం సహించింది మీరు చెప్పినారు ప్రభా అవు తండ్రి నేను ఆ విశ్వాసంతోనే ముందుకు పోలాగా సహాయపడడండి ప్రభా నా తండ్రి అనేకులు ఇంకా మీ జగా తీసుకొని రావాలో ప్రభావ నేను ఒక గుడు కట్టుకుని ఒక చోట నిలబడే విధంగా మేము ఉండకూడదు ప్రభా తండ్రి నేను నీ సేవలు ఎన్ని శ్రమలైనా సహించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభావ నీ సేవలో బలంగా వాడుకోండి తండ్రి నన్ను ఇటువంటి బలహీనతలు ప్రభా ఉన్న చిన్న బలహీనతలు ఆయన గొప్పగా సేవ చేసే ప్రపారం మాకు అనుగ్రహించాడు తండ్రి నేను ప్రభావా జ్ఞానం మీ మాకు అనుగ్రహించాడు ప్రభావాన్ని కేరీతిగా తండ్రి మేము మాట్లాడుతున్నప్పుడు ప్రభావ మీద ఆత్మకార్యం అక్కడ జరిగించాడు ప్రభావ ఎంతో నాయన గుడితనంలో ఉన్నారు ప్రభావా కళ్ళు కూడా తెరవబడాలి ప్రభావ ఆ తండ్రి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను నితిలో ప్రభావ నిరా నిరాశ్రయంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్యాలు కూడా విధంగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరం తీంచండి ఆరోగ్యం దించండి ప్రభావ అందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ ఏదైనా లోకంలో వ్యాక్సిన్లు ప్రభావ తీసుకోమని తండ్రిని ఫోర్స్ చేస్తున్నారు ప్రభావ తండ్రి అరీతి ఫోర్స్ చేయడానికి వీలలేదు ప్రభావా తండ్రి మీరే ప్రభా తండ్రి వాటిని ఆల్రెడీ తీసుకున్న వారందరినీ స్పష్టపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఇటువంటి నైనా సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళ మీద పని చేయకుండా ఇంకా కృపచని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా ప్రభా ఇది నైనా భయంకరమైన శ్రమదినాల్లో మేము ఇంకా వెళ్తున్నారా ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞానం కలిగి జీవించాలా ప్రభావ ఈ లోకంలో ఏది కూడా వాళ్ళని కాపడలేదని జ్ఞానం ప్రభావ ప్రతి ఒక్కరికి రావాల తండ్రి నైనా ఏవేవో చూసుకొని గర్విస్తూ అతిశయపడుతున్నారు కానీ మేము మాత్రం ప్రభావ నువ్వు ఉన్న వాళ్ళ నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాం ప్రభావ అదే నమ్మకం ప్రభావా ప్రతి ఒక్కరికి కలగల ప్రభావా ఈ లోకంలో దేన్ని చూసి కూడా అతిశయించకూడదు ప్రభావ ఆ తండ్రి జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ముందుకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు అక్కడికి ప్రతి ఒక్కరు ఉండాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభావ నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావంలో ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంపులో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావాన్ని ఒక కంచ అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు తోడుగుండండి ప్రతి వాళ్ళు వెళ్ళి ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించడం ప్రభావ ఒక కుటుంబంలో మీరు దీవించినైనా ఎటువంటి చీడు నైనా ఎటువంటి చెడు కానీ ఎటువంటి అపవాది బంధకల్లో ప్రభావ కొట్టివేసినైనా మీరు మీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్న ప్రభావ అవి ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన మీ స్వరం వినిపించినందుకు నీకు వందనాలు సేవ ఆయనను మరింతగా బలపరచండి ప్రభావ నన్ను గొప్ప సేవ చేసే కృపను అనుగ్రహించండి తండ్రి ఆయన తనకున్న సమస్యల నుంచి విడిపించ ప్రభావ వారి కుటుంబంలో తండ్రి మీరు శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ వీళ్ళు కూడా రక్షణలోకి వచ్చే కృపణను మీరు అనుగ్రహించండి తండ్రి వారి జీవితంలో ప్రభావ ప్రతి ఒక్కరినైనా మీరు అక్కడికి సిద్ధపడినైనా ప్రతి ఒక్కరినైనా మీ సేవకులుగా మారి కృపణ అనుగ్రహించిందండి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నేను మీతో గడిపే భాగ్యము ఘనత అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా జరిగిన నేస్త ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ ప్రేమల దేవా కృపలయో ప్రభా నీకు లెక్కలు కృతజ్ఞతలు స్తోత కలిగే రాజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వంద నాలుగు ప్రభావ వేలాధూతలతో కూడిన మాహోళతమైన గొప్ప దేవానికి అవుతున్నాయన దేవాయో మానన్న చిత్ర ప్రభావ కింద మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందలాలి ప్రభా నిజమేమే ప్రభావ మాలో ఇంకా ఏదైనా బలహీనత ఉంటే తీసుకుంటే ప్రభా ఇంకా ప్రభా నీళ్ళ ప్రభావ మేము ఫలించే వాళ్ళ ఉండాలి ప్రభా అమలని ప్రభావ ఇంకా దీవించి ఆశించాలి ఇంకా ప్రభావ తెలిసి అభిషేకించిన సేవలు మమ్మల్ని వాడుకోండి ప్రభావ దేవాయత ప్రభా నిశ్చితంగా మేము నడవాలి ప్రభా నితం మీద మేము కనుకొని ఇంకా తెలుసుకునే ప్రభావ ముందు పెళ్ళటకు ప్రభావి మీ యొక్క కావాల ప్రభా ముందు నడిపించండి ప్రభావ దేవాయితీ నీకే స్థాతం నీకే వందలాలి దేవాయ ప్రభా మేము అనేకలకి వెళ్ళే ప్రభావిత ప్రకటించాలి ప్రభా అక్కడే మేము ఆగిపోదు ప్రభా దేవాయ ప్రభావ మేము గురి అంతే పరిగెత్త ప్రభావ చివరి వరకు ప్రభావం మేము ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని ప్రభావ మేము అన్నింటిలో విజయం పొందుకుంటున్న ముందుకు వెళ్ళాలని మీరు మాకు సాహిమ ఇచ్చండి ప్రభా దేవాయ ప్రభా మళ్ళీ అన్నింటి మీద అధికారం ఇచ్చిన ప్రభా అది నేను మదమైతే మేము ఆడుకోవాలి ప్రభా ద మాస్ అర్థం కోసం కాదనైనా ఇతర కోసం ప్రభా నీ కోసం తెలియచడం నీకు ప్రభావ దేవాయ ప్రభావం మమ్మల్ని దీవించి ఆశించి తనిపండి ప్రభావ దేవాయత్స ప్రభా ఇంకా అవగాని సందేశం విషయంలో ఉన్న ప్రతి విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ అక్కడ నిన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా రక్షించండి ప్రతి ఆత్మని ప్రభా మీరే కాపాడండి ప్రభా దేవాయత ప్రభా ఏ ఆత్మ నృష్టించుకోవడం మీకు ఇష్టం లేదన్న ప్రభా దేవాయత ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ నే ప్రభా దేవా ఒక్కొక్క ఆత్మ ప్రభా నిం కనపరచాల ప్రభావ దేవ ప్రతి ఒక్క ఆత్మ దృష్టించ వాడిని కాపాడని ప్రభావ నీకు ఎస్తం నీకు ఇవ్వాలి అండి దేవాయత ప్రభావ ప్రతి దేశం దేశం మొదల ప్రభావ శాంతి సమాధానం ఆయక్యత దని ప్రభావ సమాధానం పరచని ప్రభావ దేవ ప్రతి ఒక్క బిడెల ప్రభావ నిన్ను నీ వైపు చూడాల ప్రభా దేవాయత ప్రభావ ఎవరు జీవించదు ప్రభా అనేకల ప్రభావ ఒక హెల్ప్ చేసే వారి ఉండాల ప్రభా మంచి గుణంగానే కలిగి ఉండాలి ప్రభా దేవా నూరంతగా ఫలించాల ప్రభా మరి సన్నిధికి ప్రభావం మీ సన్నిధికి నడిపించే వాళ్ళని సిద్ధపచుకోవాలి కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధ్యత కుటుంబాలకి పిల్లలకి అందరికీ సదాకాలం తోడేన్